పరుశు ద్రవకు తండ్రి మీకు వందాలనైనా మహోనతుడకు దేవా మీకే స్థుతులు స్తోత్రాలనైనా ప్రవ్వా ఈ యొక్క ఉదయకాలం నుంచి ప్రభుత్వ మమ్మల్ని కాచి కాపాడనారు దాన్ని బట్టి మీకు వందనాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించ మేము వచ్చినాం మా తను మాట్లాడండి ప్రవ్వా సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే కలుగురుగు కాక ప్రవ్వా అందులో మేము ఏది కూడా దొంగిలించడానికి వీల్లేదు ప్రవ్వా మీకే సమస్త మహిమను మేము అనుగ్రహిస్తాం అప్పగిస్తాం ప్రవ్వ ఓ ప్రవ్వా మీ అందరు మేము జీవించేలాగన మీ కొరకు జీవించలాగన వాళ్ళని నడిపించండి ప్రవ్వ మీ స్వరాన్ని వినాలా దాని ప్రకారంగా మేము జీవించాలా ప్రవ్వా ఇహలోకపు శబ్దాలతో మనుషులందరూ ఓ ప్రవ్వా నిమగ్నమై ఉన్నారు ప్రవ్వా కానీ మేము మీ యొక్క స్వరాన్ని వినడానికి ఒక తండ్రి అవును ప్రవ్వ మాకు మీ స్వరమే వినిపించలాగానే సేపడండి నాయన మా హృదయాలు వాటిని గ్రహించలాగన మా హృదయాన్ని సరిచేయండి ప్రవ్వా ఆ యొక్క వాక్యాలలో ఈ మేము గ్రహించాలా ఓ ప్రవ్వా దాన్ని మా జీవితాలలో అవలంబించుకోవాలా ఆ రీతిగా మా విశ్వాసాన్ని మేము బలపరచుకోవాలా ఓ విశ్వాసం మీరు అంచెలంచెలుగా ఎదిగూడని మీరు హెచ్చరించినారు ప్రభా పావుల ద్వారా కాబట్టి మీ వాక్యం తప్ప వేరే మార్గమే లేదు విశ్వాసం బలపడడానికి కాబట్టి ఎక్కువ సమయము మీ యొక్క వాక్యంలో గడపాలా ప్రార్థనలు గడపాలా ప్రభావ మిమ్మల్ని సృష్టించాలా ప్రభావ అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఓ ప్రవ్వా ఈ లోకంలో తనమలే ఏది కూడా తనమలే సమాధానంగా లేదు ప్రభావ ఏది కూడా మంచిది లేదు ప్రవ్వా కాబట్టి వీటిని గ్రహించేలాగానే సేపడండి ప్రభావ మేముంటుంది దుర్దినములు ప్రవ్వా మంచి దినములు వస్తాయనేసి ఈ లోకం అంటుంది కానీ ప్రభావ ఉంటున్నది దుర్దినంలని వాక్యం సెలవిస్తుంది కాని ప్రభావా మీ అందే మాకు నిరీక్షణ మీ అందే మాకు ఆదరణ ప్రవ్వా ఓ ప్రభావ రేపటి దినం గురించి మేము చింతించం రేపు దాని గురించి అదే చింతిస్తారు ప్రభావ మేము మీ అందరూ నిరీక్షణ కలిగిన వారం ప్రభావ ఎందుకంటే మా చింతా యావత్ మీ మీద మోపుతున్నాం మా భవిష్యత్తును మీ హస్తాల్లో ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది తండ్రి కీర్తనకారుడు నలభై అధ్యాయులు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు మా భవిష్యత్తుల గురించి మీరు ఎంతో ఉన్నతమైన తలపులు గలవారు అవి లెక్కకు మించినవని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రవ్వా మేము ఆ నోరు మూసుకొని మౌనంగా ఉండం దావేదిరాజ్ అన్నట్టు ప్రవ్వా మీ నీతి స మీ నీతిని మీ సత్యాన్ని మీ యొక్క సమాజంలో మేము ప్రకటిస్తాం ప్రవ్వా మీ బిడ్డల మధ్యలో ప్రకటిస్తాం మీ బిడ్డల కొరకు ప్రకటిస్తాం ప్రవ్వా అవును ప్రభ అటువంటి తీర్మానంలో మేము ఉంటుండగా మీరే దాన్ని ఆమోదించండి ఆశ్రయించండి నడిపించండి మమ్మల్ని అందరినీ మీరు ఆక్రవారి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఈరోజు జూన్ పదిహేడవ తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని వ్యాఖ్యలని కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం చివరి బూర లాస్ట్ ట్రంపెట్ అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఆరవ బూర కదా ఆరవ బూర గురించి మనం ధ్యానిస్తా మొదటి ఐదు బూరలకు సంబంధించిన విషయాలు ధ్యానించినాం ఏం జరుగుతుంది చాలా మంది బిబ్లికల్ కామెంట్రీస్ అవి ఈ రీతిగా లేదు కదా आ रोजरल वो आ रही वास्तव दभु चित्रम अभी चिंता रा नीचे बिब्लिकल कामेंट्री प्रकार इकबड़ल बिब्लिकल कामेंट्री नीचे उन्नाए कवेलबल उन्े कदा अभी चावे कदा इक देवेंट विषय मन अर्थम चुस्काल आिब्लिकल कामेंट्रीस दश वर के सत्यन बेलपरचे మన కాలానికి మరీ విశేషమైన సత్యాలు బయలుపరచబడతా ఉంటాయి ఎందుకంటే దేవుని వాక్యము ప్రొగ్రెసివ్ రెవల్యూషన్ అంటాం అంటే అది తరచు తరచుగా బయలుపరుస్తూనే ఉంటుంది ఆయన వచ్చేంత సంపూర్ణంగా అది బయలుపరచబడుతూనే ఉంటుంది అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేసేడు అందుకని మనం చూస్తున్న విధానం వేరే మనం మీరు చూసిన విధానము రిలయబుల్ కాదా అని అని మీరు ఎట్లా రుజువుపరచగలరు అంటే మీరు చూసిన విధానము ప్రపంచంలో చూస్తున్న విధానాలు ఒకటే రీతిగా ఉన్నాయా ఇవన్నీ ఏవి కరెక్ట్ అన్న విషయాన్ని గ్రహించాలంటే మనము స్టాండర్డ్ బిబ్లికల్ టూల్స్ మనకు అవసరం కామెంటరీసే కానీ బిబ్లికల్ డిక్షనరీసే కానీ అవన్నీ మనకు అవసరం కానీ ప్రభు మనం చూపించిండు ముఖ్యంగా జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ బుక్ ఆ కాన్కాండెన్స్ అంటాము ఇంగ్లీష్లో జేమ్స్ స్ట్రాంగ్స్ అనే వ్యక్తి ఒక కాన్కాండెన్స్ తయారు చేసిండు అంటే నంబర్స్ వాటి మీనింగ్స్ ప్రతి పదానికి బైబిల్లో ఉన్న ప్రతి పదానికి రూట్ వర్డ్స్ హెబ్రీ భాషలో దాని ఒరిజినల్ మీనింగ్ ఏంది ఆ పదము ఇంకొక పదం నుంచి బయటకు వస్తుంది ఒక పదం నుంచి ఇంకొక పదం బయటకు వస్తుంటుంది వాటిని రూట్ వర్డ్స్ అంటాం అంటే మొదటి రూట్ ఎక్కడ మొదటి వేరు ఎక్కడ ఆ వేరు నుంచి ఇంకొక వేరు ఇంకొక వేరు నుంచి ఇంకొక వేరు ఆ రీతిగా తయారైంది వర్డ్స్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ కానీ ఏ భాషనే కానీ కాబట్టి రూట్ వర్డ్స్ అర్థం కాకపోతే ఆ యొక్క పదానికి సంబంధించిన అర్థం మనకి ఎప్పటికి కాదు కాబట్టి నీకు అర్థమైనట్లు నువ్వు అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటావు కానీ అసలు అర్థం ఏందో మనకు తెలియదు ఇవన్నీ మొదట్లోనే మనకు తెచ్చి పెట్టిండే అందుకే చెప్తాడు మొదట ఏం రాయబడిందో మీకు తెలియదా అని ఎందుకు అంటాడు మీరు మొదట ఏం రాయబడిందో చదవలేదా అంటాడు కాబట్టి మొదట ఏం రాయబడిందో అవి తెలుసుకోవాలంటే మీకు రూట్ వర్డ్స్ అవసరం కానీ ఇప్పుడు హెబ్రి భాష నేర్చుకునేంత టైం లేదు న్యూ టెస్ట్మెంట్ అంతా గ్రీక్ భాషలో రాయబడింది కాబట్టి గ్రీకు భాషలో రూట్ వర్డ్స్ నేను నేర్చుకోవాలంటే గ్రీకు భాష నీకు అర్థం కావాలి కొన్నిసార్లు మన భాషలే మనకు సరిగా అర్థం కావు కొన్నిసార్లు తెలుగు పాదాలే సరిగా అర్థం కావు మనకి ఈ గ్రీక్ భాష ఎప్పుడు నేర్చుకోవాలి నేను హెబ్రి భాష ఎప్పుడు నేర్చుకోవాలా అదొక మిస్లీడింగ్ అదొక రకమైన మోసం చాలామంది హెబ్రి భాష నేర్చుకొని తర్వాత గ్రీక్ బైబుల్ నేర్చుకొని బోధిస్తా అంటే నువ్వు హెబ్రి భాష కంప్లీట్గా ఎప్పుడు అర్థం చేసుకోవాలా నీ లైఫ్లో ఒక టూ త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది గ్రీక్ భాష ఒక వన్ ఇయర్ వేస్ట్ అంటే త్రీ ఫోర్ ఇయర్స్ నువ్వు వేస్ట్ చేసుకుంటున్నాను వీటి అర్థం చేసుకోవడానికి కోరు లాంగ్వేజ్ అవన్నీ అర్థం చేసుకున్నాక అప్పుడు బైబుల్ అర్థం చేసుకోవాలంటే నీకు ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఫైవ్ ఇయర్స్లో నువ్వు ఎంతో సేవ చేసేవాడి అట్లాంటి అవకాశం పోగొట్టుకున్నవాడి కాబట్టి మనకి ఎంత టూల్స్ అవసరం అనేది మనం మనకు ప్రభు బయల్పరిచి తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నీకు దేవుని యొక్క ఆత్మను అనిపింపు అవసరం అభిషేకం అవసరం అందుకే అనాయింటింగ్ ప్రతిరోజు మనం దేవుని ఆత్మ గురం కనిపెట్టుకోవాలి ప్రభావ నీ యొక్క ఆత్మ నాకు అనుగ్రహించి ప్రభావ ఆయన ఆత్మ అనుగ్రహించినప్పుడు ఆయన ఆత్మనే వీటి మనకు బయలుపరచాడు ఎందుకంటే ప్రభుయ్ చెప్పాడు వ్యవహన్స్ వార్తలో ఆదరణకర్త వచ్చినప్పుడు నేను మీకు మొదట ఏమి చెప్తానో వాటిని తిరిగి మీకు జ్ఞాపకం చేయును అన్నాడు ఆయన చెప్పినవన్నీ ఇక్కడ రాయబడలేదు న్యూ టెస్టిమెంట్లో యశ్వరావు ఎన్నో విషయాలు చెప్పిండు కానీ అవన్నీ రాయబడలేదు అవన్నీ రాస్తే ఇది సరిపోదు బైబుల్ కానీ ఏది ఏది ముఖ్యమో ఏది అవసరమో అవి మట్టుకు మన భద్రపరచబడ్డాయి కానీ ఆయన ఎన్నెన్నో విషయాలు చెప్పిండు కాబట్టి వాటన్నింటినీ గ్రహించలాగా వాటన్నిటిని తెలుసుకోగన దేవుని యొక్క ఆత్మను మనకు ఆత్మ అవసరం దానికి సంబంధించిన బోధలు తప్పు తప్పులు చాలా ఉన్నాయి కానీ మనకు మనకు చూపించాను ఏంటంటే పరశురాత్మక మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు కాబట్టి మీరు సర్వసత్యంలోకి పోవాలంటే మనకు మీ పరశురాత్మ నడిపింపు అవసరం నడిపింపడు ఎట్లుంటుంది చెప్పండి ఇప్పుడు పరశుదాత్మ మీ చేయి పట్టుకుని మీకు ఎట్లా తెలుసు నువ్వేమో శరీరంలోనో ఆత్మకి శరీరం ఉండదు మళ్ళీ చేయి ఎట్లా పట్టుకుని నడిపించగలడు కష్టం కదా కాబట్టి నీ హృదయంలో వచ్చి నివసిస్తానైనా నీ హృదయంలో కూర్చొని నీకు మార్గం చూపిస్తూ ఉంటాడు అది అభిషేకం అందుకే వర్షాద పొందుకునేప్పుడు నీ హృదయంలో వచ్చి గుర్తుంటాడు దేవుని యొక్క ఆత్మ అప్పుడు ఆయన వీటి అన్నింటిని చూపిస్తూ ఉంటాడు చూస్తే కొద్దీ నువ్వు అవును నేను ఎప్పుడీ ఇక చదవలేదే ఇప్పుడు చూస్తున్న విధానం వేరేగా ఉంది అన్న విషయాలు మన మనం గుర్తించగలం కాబట్టి మనకి ఈ విషయాలు ప్రభు తన ఆత్మ ద్వారా ముఖ్యంగా ఆ రూట్ వర్డ్స్ ముఖ్యంగా జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ద్వారా వీటన్నిటిని మనకు బయలుపరుస్తున్నాయి నేను విశ్వస్తున్న ఎన్ని సంవత్సరాలు మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం దేవుని వాక్యాన్ని జాం ప్రకటిస్తున్నాము ఇవన్నీ విషయాలు నాకు ఆ విధానానే బయలుపరచబడ్డాయి అనుకుంటున్నాను అందుకని ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ అని ఇప్పుడు నేను నేను ఒక అథారిటీనా చెప్పడానికి ఈ లోకము ఎవరిని నమ్ముతుంది అంటే ఎవరైనా అథారిటీ లాగా ఉండి చెప్తే నమ్ముతుంది అందుకే గొప్ప గొప్ప పెద్ద పెద్ద బిషప్లు చెప్తే వింటుంది లేక పెద్ద పెద్ద స్వామిలు పెద్ద పెద్ద బాబాలు ఏం చెప్తే నమ్ముతుంది ఎందుకు వాళ్ళ అథారిటీ కాబట్టి ఈ లోకము అథారిటీస్నే నమ్ముతుంది మనం కూడా అథారిటీని నమ్ముతాం కానీ మనకు తెలుసు అథారిటీ ఒకటే మన ప్రభు ఒక్కడే అథారిటీ ఆయనకే విధేత చూపిస్తాం కాబట్టి ఆయన తప్ప ఎవరు కూడా మనకు చూపించారు ఆయన ఏం చెప్పిండో అదే కరెక్ట్ మనిషి మాట అబద్ధం గాక కానీ దేవుని యొక్క మాట ఎప్పటికీ సత్యం అది ఎప్పటికీ తప్పిపోదు ఆకాశమే గతించను భూమి గతించను కానీ నా మాటలు ఎన్నడను అంత పర్ఫెక్ట్ వర్డ్ అన్నట్టు ఆ వర్డ్ కి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అందుకే ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను చాలా కాలం గ్యాప్ వచ్చింది కాబట్టి ఆరవ బూరలో ఏం జరుగుతుంది విషయం అంటే ఇది ఆరవ బూర అంటే ఎండ్ ఈ యుగము ముగించే టైం అన్నట్టు ఈ యుగము ముగించే టైంకి ఏం జరుగుతుంది విషయాలు మనము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యయనంలో చూస్తూ ఉంటాం చాలా కాలం నుంచి అదే అధ్యాయం చూస్తున్నాము ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి తొమ్మిదవ అధ్యాయమే చూస్తున్నాము ఎందుకంటే ఆ ఒక వచ్చినమే ఆల్మోస్ట్ 12 అవర్స్ థర్టీన్ అవర్స్ అయింది రికార్డింగ్ లాస్ట్ వీక్ నేను బిఫోర్ లాస్ట్ వీక్ చూసిన అది ఆల్మోస్ట్ టువెల్వ్ అవర్స్ దాటింది ఫోర్టీన్ అవర్స్ 13 అవర్స్ దాటింది థర్టీన్ అవర్స్ ఆఫ్ మెసేజ్ ఓన్లీ ఒక వచనం మీదనే ఒక అధ్యాయం కూడా కాదు మళ్ళా ఒక వచనం మీదనే అంతగానో ప్రభు ఎందుకు మనతో మాట్లాడాలంటే అవి రిలీజ్ కావాలా ఆ సత్యాలన్నీ బయలుపరచడం కొరకు ఆయన అంత టైం తీసుకున్నాడు పైగా మనం కూడా చిన్న గొర్ర పిల్లలమే మీద హైలీ మెచ్యూర్డ్ పీపుల్ అని చెప్పడానికి వీల్లేదు చిన్నగోర పిల్లల లాగానే ఉన్నాం ఈరోజు కూడా ఆ ఒక వస్త్రం సరిగా అర్థం కావట్లేదు మనకి కాబట్టి మనల్ని తరబి చేయడం కొరకు మనల్ని ప్రిపేర్ చేయడం కొరకు ఆయన గ్రాడ్యువల్గా స్లోగా తీసుకెళ్తున్నాడు నేను అది నమ్ముతున్నాను అందుకే పాట పాడినప్పుడు చిన్నగూర పిల్లలు నేను ఏసయ్యా మెల్లమెల్లగా నడుపు ఏసయ్యా ఎందుకంటే నేను గ్రహించలేను చాలా ఫాస్ట్గా చెప్తేవన్నీ నేను గ్రహించలేను కాబట్టి నన్ను మెల్లమెల్లగానే నడిపిస్తే అది నేను గ్రహించిన అందుకే చాలా టైం పడుతుంది ఇవన్నీ ధ్యానించాలంటే కొంతమందికి లైఫ్ టైం పడుతుంది నాకు ఇంత లేటుగా బయలుపరచబడింది చాలామందికి మీ మధ్యలో చాలా షార్ట్ టైంలో బయలుపరచబడింది కాబట్టి దేవుని దృష్టిలో ఏజ్ కాదు స్టేజ్ ముఖ్యం నీ మైండ్ ముఖ్యం నువ్వు స్పిరిచువల్ నీ స్పిరిచువల్ ఏజ్ ముఖ్యం ఫిజికల్ ఏజ్ కానీ కదా నువ్వు ఎంత వయసు కావచ్చు డెబ్బై ఏళ్ళు కావచ్చు యాభై ఏళ్ళు కావచ్చు ఎంత కానీ స్పిరిచువల్ ఏజ్ ముఖ్యమైన ఆయన దృష్టిలో ఆయన ఫిజికల్ ఏజ్కి ప్రాధాన్యత ఇవ్వడు అర్థమవుతుందా కాబట్టి మరోసారి తొమ్మిదవ అధ్యాయంలో ఏముందన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇది లాస్ట్ అన్నట్టు ఏమైతుందంటే ఈ తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడ్డ ప్రవచనాలు ముగించినప్పుడు ఇది సమాప్తం అయిపోతుంది ఈ సృష్టి ఈ లోకం ముగించిపోతుంది టైం ఆగిపోతుంది ఇప్పుడు ఇది ఈ ఫ్యాన్ ఉంది కదా ఇది క్లాక్ వైజ్ దిగుతుంది క్లాక్ వైజ్ అంటే ముళ్ళు ఎట తిరుగుతుంది తెలుసు కదా మీకు వాచ్ల ముళ్ళు దాన్ని క్లాక్ వైజ్ అంటాం టైం అటనే దిగుతూ ఉంటుంది ఇట తిరుగుతుంది అర్థమైంది మీకు టైం ఎప్పుడు ఉల్టై తిరగదు అది ఇక్కడ తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆయన డిఫైన్ చేసిండు టైం ఎప్పుడు డిఫైన్ చేసింది తెలుసా ఆదికాండము మొదటి అధ్యాయంలో చేసింది టైంని క్రియేట్ చేసిన వాడు ఆయన ఆది మొదటి అధ్యాయంలో ఆది దేవుడు భూమి ఆకర్షణ సృజించాను దాని తర్వాత టైం స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా ఆయన అగాధ జలములలో నుంచి భూమిని బయటికి తీసుకొచ్చినాక ఆ నీళ్లను వేరుపరిచినాక సగం భాగం పైకి పోయినాక సగం భాగం కింది పోయినాక అక్కడ ఆకాశాన్ని సృష్టించినాక ఒక దినం ఆయను కదా అక్కడ టైం స్టార్ట్ అయింది యాక్చువల్గా అక్కడ నుంచి టైం స్టార్ట్ అయ్యి మన కాలంలో కంటిన్యూ అవుతుంది ఈ ఆరవ బూర తర్వాత సమాప్తం అయిపోతుంది టైం ఆగిపోతుంది క్లాక్ అట్లా ఆగిపోతుంది ఇవి తిరుగవు ఇంకా ఈ ఫ్యాన్స్ అటెండ్ ఆగిపోతాయి ఈ కాలచక్రం ఆగిపోతుంది ఎక్కడిదక్కడ సూర్యుడు చంద్రుడు ఎక్కడ అక్కడ ఆగిపోతారు అంటే టైం క్లోజ్ అయిపోతుంది అక్కడ అక్కడ ఉంది వాక్యం అవన్నీ నేను మీకు చూపిస్తాను కాబట్టి ఆ టైం స్టాప్ అయ్యే టైంకి మనం సిద్ధపడుతున్నాం అందుకే ఆ సమయము ఒక వన్ అవర్ గురించి మనం ధ్యానించాం కదా కొన్ని వారాలు ధ్యానించినాం ఒక వన్ అవర్ గురించి ఆ వన్ అవర్ ఏంది అనేది మనము ధ్యానించడానికి ప్రయత్నించడం కాబట్టి ఆ ఆరవ బూరలో అంటే ఒక దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్పబడింది బైబుల్ లో పాత నిబంధన కాలంలో దూతలు అన్నప్పుడు దేవుని సన్నిధి నుంచి వచ్చిన వాళ్ళు మిఖాయిల దూత గాబ్రియల దూత వీళ్ళు వచ్చినారు మరి ఒక దూత మనకు కనిపిస్తుంది రకరకాల దూతలు కనిపిస్తుంటారు పాత నిబంధన కాలంలో కదా మనోహ దగ్గరకు ఒక దూత వస్తుంది అస ఒక దూత వస్తుంది పేరు లేదు కానీ దూత వస్తుంది కరెక్ట్ అట్లా ఇంకా దూతలు కనిపిస్తారు గిదం దగ్గరకు ఒక దూత వస్తుంది వాళ్ళ పేరుని మనకి ఎక్కడ చూపించలేదు బైబుల్లో అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ల దూతలు పరలోకం నుంచి దిగి వచ్చినారు కానీ న్యూ టెస్ట్మెంట్ల దూతలు దేవుని సేవకులు ఈ విషయం ఒకటి అర్థం కావాలా ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్లో అప్పటికింకా సువార్త ఈ రక్షణ ఇటువంటి బోధలు లేవు కాబట్టి దూతలకి ఆ రోల్ అప్పగించిడు దేవుడు కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేప్పటికీ అసలైన దూతలు వాళ్ళు కాదు వాళ్ళు పాత నిబంధన కాలపు దూతలు కృత నిబంధన కాలపు దూతలు సంఘ దూత ఎవరంటే సేవకుడు అర్థమవుతుందా కాబట్టి సంఘ దూత అంటే ఈరోజు దూతలు ఎవరంటే గాలిలోకి వచ్చి నీ పక్కన కూర్చొని కనిపించి మాట్లాడే దూతలు కాదు లేరని కూడా ఓపౌన్ చెప్పాను నేను ఉన్నాను దూతలు ఉన్నాయి ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఉంది ఏంటంటే రక్షింపబడ్డ ప్రతి బిడ్డకి దేవుడు ఇద్దరు దూతల ఆజ్ఞాపిస్తున్నాడు కాపుదల రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ప్రతి ఒక్కరికి దేవుడి బిడ్డలకి ఇద్దరేసి దూతలుంటారు మనము మనం ఎక్కడెక్కడ నడుస్తున్నాము ఎక్కడెక్కడ పోతున్నాము మనల్ని కాపాడడానికి వరకు దూతలను అప్పగించింది దేవుడు దూతల రోల్ అది అంటే రకరకాల రోల్స్ అనేవి ఒకరోజు నేను మీకు చూపించిన దూతలకు రోల్స్ ఒక ఒక ఒక సమూహపు దూతలకి యుద్ధం చేసే రోల్ మరొక సమూహపు దూతలకి దేవుని దివరాత్రులను శృతించే రోల్ మరొక సమూహపు దూతలకి ఈ లోకంలో పోయి సువార్త ప్రకటించే రోల్ ఈ లోకంలో దేవుని యొక్క కార్యాన్ని నిర్వర్తించే రోల్స్ ఇటువంటి కర్తవ్యములన్నీ దేవుని దూతలకు అప్పగించాడు కానీ ఈ క్రైస్తవ జీవితంలో విధానం ఏంటంటే మనమందరము దేవుని దూతలని పోలి ఉన్న వాళ్ళం అనడం ఎక్కడ చెప్పింది చెప్పండి పునరుద్ధానం అయినప్పుడు మనమందరము దేవదూతల స్వరూపము పోలి ఉంటామని అనలేదా కాబట్టి మనం అందరము దేవునికి ప్రతినిధి లాగా ఆయన దూతల్లాగా ఈ లోకంలో ఉన్నాం అందుకే దూతకు రాయుడి అని చెప్పబడింది వాక్యం సంఘ దూతకు రాయుడు అంటే మనం ఆ దూతకు రాస్తామని అర్థం ఉందా లేదు కాబట్టి సంఘ దూతకి ఈ ఉత్తరం రాయుడు పౌలు ఎవరు ఆ దూత దేవుని సేవకుడు కాబట్టి దేవుని సేవకుడే ఆ దూత అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం తర్వాత ఇక్కడ చూస్తున్నాము ఏడు ఆరవ దూత గూర ఊదినప్పుడు ఏం జరిగింది అనేది చూడండి ఒకసారి తొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వర్షంలో కొంచెం చాలా క్విక్ గా నేను చదువుతాయి ఎందుకంటే చాలాసార్లు చదివినాము ఈ వాక్యము లాస్ట్ టూ మంత్స్ నుంచి ఆరవ దూత గూర ఊదినప్పుడు ఏం జరిగింది అనేది ఇక్కడ రాయబడింది ఆరవ దూత గూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము వినిపించింది చూడండి దేవుని సన్నిధి నుంచి ఒక స్వరం వినిపించింది ఏందా స్వరము యూఫ్రటిసు అను మహానది యొద్ బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర ఉన్న ఆ ఆరవ దూతతో చెపుట వింటిది కాబట్టి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆరవ దూత బూర కూదడము దాని తర్వాత ఆ ఆరవ దూతకి ఒక పని అప్పగించబడడం చూస్తున్నాం అక్కడ ఏమని చూడం ఆ నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో చెబుట వింటిని కాబట్టి ఆరవ దూత ఏం చేయాలా నలుగురు దూతలను ఏం చేయాలా వదిలిపెట్టాలా ఇంతకుముందు మనం అంత డీటెయిల్ గా చదవలేదు కానీ ఇక్కడ ఐదు దూతలు ఉన్నారు అది మటుకు మనం చూసినాం మొదటి దూత అంటే ఆరవ దూత అతనికి ఆజ్ఞాపించింది ఏంటంటే నలుగురు దూతలు ఉన్నారు ఆ నలుగురు దూతల్ని వదిలిపెట్టం ఈ నలుగురు దూతలు ఎక్కడున్నారు యూఫ్లటిస్ అను మహానది దగ్గర ఏ రీతి ఉన్నారు ఉన్నారు కరెక్ట్ బంధింపబడినారు నలుగురు దూతలు బంధింపబడి ఉన్నారు వారిని విడిచిపెట్టడానికి ఆరవ దూతకి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆరవ దూత వచ్చి బూర బుదాలా అప్పులు వాళ్ళు విడుదల పొందాలా అంటే ఎంతో కాలంగా వాళ్ళు అక్కడ బంధింపబడి ఉన్నారు అయితే చాలా కామెంటరీస్ మనం చదువుతాం ఇవన్నీ ఎన్నో బైబుల్ కామెంట్స్ నేను చూస్తాను ఒక వెబ్సైట్ గురించి మీకు చెప్తాను స్టడీ లైట్ డాట్ కామ్ స్టడీ అన్ని కామెంటరీస్ ఉంటాయి ప్రపంచంలో ఉన్న ఫేమస్ కామెంటరీస్ అన్నీ ఉంటాయి ఆ స్టడీ లైట్ డాట్ కామ్లా మీకు ఏ కామెంటరీ కావాలంటే ఆ కామెంటరీ అక్కడ పేరు ఉంటుంది ఆ వ్యక్తి పేరు ఆ పేరు వచ్చినామనుకో ఆ వచ్చిన సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ దాని యొక్క అర్థం ఏందో అక్కడ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అట్లా నేను చాలా కామెంటరీస్ చూస్తాను కానీ అక్కడ ఎక్కడ ఆ కామెంటరీస్ వల్ల సంబంధించిన విషయాలు ఉండవు ఎందుకంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి రాయబడ్డ ఆ కామెంట్రీస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం రాయబడ్డ కామెంట్రీస్ అంటిల్ రీసెంట్ కూడా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ కింద కూడా రాయబడ్డాయి కొన్ని కామెంటరీస్ కానీ ఏ కామెంటరీ చూసినా కానీ ఈ ఇంటర్ప్రిటేషన్స్ లేవు ఎందుకు లేవంటే ఆ కాలానికి ఆ సేవకులకు అవి బయలుపరచబడలేదు ఒక లెవెల్ వరకే బయలుపరచబడింది మన టైంకి ఇంకొక లెవెల్ ప్రోగ్రెసివ్గా బయల్పరచబడింది బహుశా ఈ యుగం ఎండే టైంకి ఎండ ఎంటైమ్మెంట్ అంటే మీ మన టైంకి మీ మన మనుల టైం ఎండ్ అవుతుందేమో నాకు తెలియదు ఎందుకంటే ఎవ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి చాలా మార్పులు వస్తున్నాయి సృష్టిలో ఆయన ప్రాఫసెస్ నెరవేరడం మనం గమనిస్తా ఉన్నాం ముఖ్యంగా మన ప్రభు అంటాడు లోతు సోయర్ అన్న ప్రాంతాన్ని విడిచి వెళ్ళిన కాలంలో ఏం జరిగింది ఆ మనుషులు ఏ రీతిగా జీవిస్తున్నారు జనులు తినచు తాగుచు నారు నాటుచు అమ్ముచు కొనుచు ఇండ్లు కట్టుచు అని అక్కడ ఎవరు గుర్తిరిగిన సమయంలో అన్న విషయానికి చెప్పబడుతుంది పరలోకం నుంచి అగ్ని గంధకములు కుమరించబడను సుధమా గుమరం మీద అలాగుననే మనుష కుమరి రాకడన్నాడు అంటే అగ్ని గంధకం ఈ రెండు పాయింట్స్ ఎప్పుడు గర్త ఎందుకంటే ఆరోబ్బులు అంతా అగ్ని గంధకానికి సంబంధించినవి దేవుడు ఏ రీతిగా పనిష్మెంట్ ఇచ్చాడు సుధమా గోమరక అగ్నితోను గంధకంతోను అగ్ని అంటే మీకు తెలుసు ఫైర్ కదా గంధకం అంటే సల్ఫర్ సల్ఫర్ కూడా మంట సల్ఫర్ కూడా కాలుస్తుంది చేయబడింది అంటే ఇట్లా రంధ్రం ఆడిపోతుంది సల్ఫర్ కాబట్టి అగ్నితోను గంధకంతోను పనిష్ చేసిండి ఆ ఆ ప్రాంతాలని అలాగునే మనుష కుమరి ఆయన వచ్చే టైం కూడా అలాగనే ఉంటుంది అన్నాడు అయితే మతేశ్వార్త ఇరవై నాలుగు అధ్యయంలో ఏమన్నా అంటే నోవాహు కాలం ఏరీతి ఉండనో మనుషకుమారి రాకడా దినములలో ఆ రీతిగా ఉండునడు కాబట్టి నేను చాలా డీటెయిల్ గా పోయినా నోవా కాలం ఎట్లుంటుంది మనకు తెలిసిన నోవా కాలం గురించి చాలా క్లుప్తంగా కానీ డీటెయిల్ గా మనం చూసినామా నోవాళం మీకు తెలుసు మనుషులు ఇచ్చిన జనులు తినచ్చు త్రాగొచ్చు పెళ్లి చేసుకోనొచ్చు పెళ్లి ఇచ్చు వాక్యం ఇరవై నాలుగు అధ్యయంలో మతేసు కాబట్టి మనుషులు అట్లా జీవిస్తూ ఉన్నారు అంటే రొటీన్ లైఫ్ లో జీవిస్తారు అని చెప్తున్నారు కానీ ఇంకా చాలా డీటెయిల్డ్గా ఉంది నోవాకాలంలో అక్కడ చూస్తాం ఆదికాండ పర్యటన మీరు ఎక్కడన్నా చూడండి నోవా కాలం ఎట్లుంటుంది అంటే ఆ రోజు భూమి మీద నెఫిలులు అన్న బలవంతులు ఉన్నారన్నది అక్కడ వాక్యం నోవా కాలంలో బలవంతులు అంటే జాయింట్స్ అని ఉంది ఇంగ్లీష్లో ఆ రోజులలో జాయింట్స్ ఉన్నారు అంటే మా బాహుబలి టైప్ అన్నట్టు సినిమాలో మీరు చూసారు బాహుబలి అంటే పొడుగుంటాడు అనుకుంటారు కానీ కాదు కదా అంటే అంత హైట్ లో మోర్ దెన్ సెవెన్ ఫీట్ చాలా స్ట్రాంగ్ ఒక ఏమంట మా గోలియాత్తో ఊహించుకోండి మీరు గోలియాత్ లాంటి మనుషులు ఉన్నారు అన్న విషయాన్ని అక్కడ బైబుల్స్ నోవా కాలంలో కాబట్టి మళ్ళీ మన మన ప్రభు వచ్చే టైంలో ఉండాలి అనిపి ఉండాలా లేదా ఎందుకంటే ప్రభు చెప్పిడు ఆయన ఆయన నోవా కాలంలో ఎట్లుండేనో కాల నోవా కాలంలో ఏ రీతిగా ఉండనో మనుషుకుమంలోనో అరీతిగానే ఉంటాయన్నాడు కాబట్టి తర్వాత నోవా కాలంలో ఇంకొక విషయం చూపిస్తాడు పన్నెండవ అధ్యాయంలో ఏంటంటే అక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసి వారిలో చక్కగా ఉన్న వారిని వాళ్ళు వివాహం చేసుకునే ఉందా లేదా వాక్యం ఉంది కదా ఆరో అధ్యాయంలో అంటే నోవా కాలంలో అట్లా ఉండే దేవుని బిడ్డలు ఎవర్ని పెళ్లి చేసుకుంటారు దేవుని కుమారులు అంటే ఎవరు చెప్పండి చాలా మంది ఎంటర్ప్రిటే చేస్తూ విన్నాను పాస్టర్స్ అక్కడ ఉన్న వాక్యం ఏంది బ్రదర్ దేవుని కుమారులు అంటే దేవదూతలు వచ్చాయట మనుషులను మనుషుల్లో ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుంటూ చెప్తారా నేను విన్నా నేను చెప్తుంటే విన్నాను మనకు తెలుసు దేవదూతలు ఆత్మలు ఆత్మలు శరీరంలో ఉన్న మనుషులు ఎట్లా పెళ్లి చేసుకుంటుంది వాళ్ళకి పుట్టిన పిల్లలే నెఫిలిలు వాక్యం వాళ్ళకు పుట్టిన పిల్లలు వీరు భూమి మీద వీరులు అనుంది అక్కడ వాక్యం ఎవరికి దేవుని కుమారులకు నరల కుమార్తెలకు పుట్టిన వారు జాయంస్ అనింది నెఫిలీ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో నెఫిలీలు అన్న ఒక తెగ అది ఇప్పుడు లేదు ఆ తెగ వాళ్ళు భూమి మీద బలశూరులు అనుంది వాక్యం కాబట్టి ఆ రోజులలో ఆ టైంలో ఉంటే అంటే మన ప్రభు వచ్చే టైంలో కూడా మనకు అటువంటి మనుషులు కనిపించలే కానీ ఈరోజు కనిపిస్తున్నారు మీకు ఎక్కడన్నా కనిపిస్తున్నారు అట్లాంటి జాయింట్స్ మనకంటే టూ టైమ్స్ పొడుగుంటారు వాళ్ళు ఆర్ త్రీ టైమ్స్ పొడుగుంటారు నాకంటే త్రీ టైమ్స్ పొడుగుంటారు అనుకోండి ఆర్ ఫోర్ టైమ్స్ పొడుగు ఉంటారు పొడుగుంట్లా పవర్ఫుల్గా ఉంటే అని భయపడిపోతాం ఎవడనే కానీ ఎటువంటి భయపడిపోతాడు గొలియాత చేస్తే మనుషులు భయపడిపోయినారు కదా కాబట్టి మన ప్రభుత్వ టైంలో ఆ రీతిగా ఉంటారు మనుషులు ఉంది కానీ ఈరోజు మీకు కనిపిస్తారు మనుషులు అంటే ఇది ఒకవేళ ఆత్మీయంగా మారిపోయిందా నెఫిలులు అనేవాళ్ళు ఆత్మీయంగా ఉన్నారు ఇక్కడ అంటే స్పిరిచురల్ లాగా అనిపిస్తున్నారు మీకు ఇక్కడ ఈరోజు నెఫిలులు అనేవాళ్ళు కానీ మనకు తెలుసు జెనెటిక్స్ లో చాలా రీసెర్చ్ అవుతుంది మనుషులు టెస్ట్ ట్యూబ్ బేబీస్ తయారు చేస్తున్నారు రోబోట్స్ తయారు చేస్తున్నారు తెలియదు మనకి నేను దాని గురించి సపోర్ట్ చేస్తలేను కానీ ఒకటైతే తెలిసి ఏంటంటే మన ప్రభు వచ్చే టైంకి అటువంటి మనుషులు ఉంటారు ఈ లోకంలో లేక బలాత్కారం చేసే వాళ్ళు నాకు తెలియదు ఉన్నారు బలాత్కారం చేసేవాళ్ళు చాలా ఉన్నారు జబర్దస్తి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో ఆ ఏ కులమైనా ఏ మతం అన్నా ఏ ఎక్కడైనా ఏ దేశమైనా కావచ్చు అటువంటి మనుషులైతే ఉన్నారు కాబట్టి బలాత్కారంతో నింపిన మనుషులు ఉన్నారు ఈ లోకంలో అని నేను అనుకుంటున్నా బహుశా అవి ఏమైనా కానీ నేను మట్టు దావిదలాగా ఉంటే భయపడను గులియాత్ అయితే లేదు నాకు అంతే కదా జీవం దేవుడు నా పక్షంగా ఉన్నా నేను ఎవరికి భయపడాలా కదా వాక్యం ఉందా నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి నేను ఎందుకు భయపడాలా ఈ లోకంలో ఇందాక మనం చూసినాం కువేట్లో ఎయిటీ డిగ్రీస్ టెంపరేచరా ఎయిటీ డిగ్రీస్కి అన్ని మెల్ట్ అయిపోవాలా కదా అసలు బోన్సే మెల్ట్ అంత హీటా అది ఫేక్ అనిపించిందా కదా అది ట్రూగా కాకపోవచ్చు ఎయిటీ డిగ్రీస్ ఏంటో నా తెలిసే కాడికి అరబ్లో ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మ్యాక్సిమమ్ అది దాటిందంటే రోస్టింగే చికెన్ ఫ్రై అయినట్టే జీవితం అన్ని కారు బంపర్లు అన్ని మెల్ట్ అయిపోవడము అని చూపించాప్ మార్పింగ్ ఫేక్ అనిపిస్తుంది అది ఎంతమంది నిజమో తెలియదు ఎందుకంటే నాకు తెలుసు ఆ ప్రాంతంలో నేను అనుకుంటా మనకు సంబంధించిన కొంతమంది పనిచేస్తారు ఆ వాళ్ళకి వాట్సాప్ ఈమెయిల్స్ పెడతా ఇట్లా వచ్చినాయి ఫొటోస్ ఇవి నిజమని వాళ్ళు చెప్పేస్తారు కదా క్రాస్ చెక్ చేసుకోవాలా గుడ్డిగా నమ్మ దేవి కూడా మనం కానీ ఓ మనం అర్థం చేసుకోవాలా ఆరవ బూరకు సంబంధించిన విషయం ఏంటంటే ఈ లోకము ఎండింగ్ ఈ లోకంలో ముఖ్యంగా క్రైస్తవులు ఏ రీతిగా శ్రమల గుండా అది మన కన్సన్ మనం కేవలము ఈవెంట్స్ ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులని కేవలం గమనిస్తలేం ఆ పరిస్థితుల ప్రభావము క్రైస్తవుల మీద ఎట్లా ఉంటుంది అది అసలైన ప్రాఫెసీ ఎందుకంటే ఇదంతా మన ప్రభుకి సంబంధించింది ప్రవచనం ప్రవచనం అంతా క్రీస్తుని కూర్చిన సాక్ష్యం ప్రతి ప్రాఫసీ టెస్టింగ్ అదే మనం చూసినాం ఏ ప్రాఫెస్ అయినా కానీ మన ప్రభు గురించే చెప్పాలా ఆ ప్రభుని పక్కకు పెట్టి చెప్పింది అంటే అది ప్రాఫెసింగ్ కాదని మనం మనకి చూపించిన ప్రభు క్రీస్తుని కూర్చిన సాక్ష్యము ప్రవచన సారం వాక్యం ఉంది అది కాబట్టి ఏ ప్రవచనం అయినా మన ప్రభు గురించే ప్రకటించాలా ఆయన కార్యక్రమాలు ఆయన కార్యాలు ఆయన చేసే క్రియలనే అది ప్రచురించేస్తూ ఉంటుంది ఆయన మహిమని ప్రచురిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఆరవ బుర్రలో మనం చూసింది ఏంటంటే మొత్తం ఐదు దూతలు మొదటి దూతకి అంటే ఈ ఆరవ దూతకి అధికారం ఇవ్వబడింది ఏమని బూర ఊదడానికి అంటే బూర ఊదడం అంటే వార్నింగ్ ఫైనల్ వార్నింగ్ అని అర్థం అలర్ట్ యుద్ధానికి ముందు సైరన్ ఊదుతారు తుఫాన్ కి ముందు సైరన్ ఊతారు మన కోస్తా ప్రాంతానికి వెళ్తే తుఫాన్ వస్తుందంటే పెద్ద సైరన్ పెడతారు మత్స్యకారులు అక్కడ పోతే మీరు కొట్టుకొని పోతారు మళ్ళీ దొరకరు మీరు అనేసి సైరన్ విని వాళ్ళు అలర్ట్గా ఉంటారు కాబట్టి బోర ఊదడం అంటే కూడా అలర్ట్ చేయడం మనుషులని సిద్ధపరచడం కాబట్టి ఇప్పుడు నువ్వు నేను చేస్తుంది అలర్టింగే మనుషులని సిద్ధపరుస్తున్నాం మనం కాబట్టి మనం అందరం బోర్లు ఊదుతున్నాం ఆ విషయం అర్థం చేసుకోండి ఎందుకంటే సంఘ దూతల్లాగా దేవుడు మనం నిలబెట్టి మనము వార్నింగ్ చేయాలి మనుషులని కానీ వార్నింగ్ చేసేటోడు ఎంత జాగ్రత్తగా ఉండాలా నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు అంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలా అన్ని విషయాలను నువ్వు కరెక్ట్గా ఉండాలా నీ ప్రవర్తనలో నీ సేవా జీవిత విధానంలో వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ జీవితంలో ఉద్యోగ స్థలంలో అన్ని విషయాలను పర్ఫెక్ట్గా ఉండాలి క్రీస్తులకు మాదిరిగా ఎగ్జాంపులరీ లైఫ్ అంటాం మనం కాబట్టి అన్ని విషయంలో మనం తగ్గించుకోవాలా మన బతుకు తీపడ్డ గుర్రెప్ప జీవితంలాగా చచ్చిన వాయి వాలే మనం ఉండాలి ఈ లోకం దృష్టిలో లేకపోతే మనము అంత పర్ఫెక్ట్గా జీవి జీవించలేము ప్రభులో ప్రభులో పర్ఫెక్ట్గా జీవించడం ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాం మనం అంతవరకు ఇంపర్ఫెక్ట్ అయ్యే లోకం ఎందుకంటే ఇది పతనం అయిపోయింది లోకం ఆదమ్మ పాపం వల్ల ఇది కూలిపోయింది లోకం కూలిపోయిన లోకంలో పర్ఫెక్షన్ ఏముండదు కానీ మనం ప్రభునందు పర్ఫెక్ట్ కావడానికి ప్రయాసపడుతున్నాం సంపూర్ణ అగుటకు సాగిపోదాము రండి అంటాడు పౌలు కాబట్టి మనం సంపూర్ణగా అగుటకు పోవాలి అంటే ఇప్పుడు లేము సంపూర్ణంగా కాబట్టి ఇతరులకి ఇతరులకి నువ్వు వార్నింగ్స్ ఇచ్చేవాళ్ళలాగా లేక వాళ్ళని సిద్ధపరిచే వాళ్ళలాగా నువ్వెంత సిద్ధపడి ఉండాలా కాబట్టి సంఘ దూత బూర ఊదుతుందంటే వాడికి ఆల్రెడీ తెలిసి ఉండాలనా లేదా తుఫాన్ రాబోతుంది యుద్ధం రాబోతుంది మనకు తెలిసినా లేదా అందుకొరకు ప్రభు మనకి ఇవి చూపిస్తున్నాడు నీకు ఇవి నువ్వు ఎట్లా ప్రిపేర్ చేస్తావు మనుషులు వార్నింగ్ కాన్సెప్ట్ అది మనం ఎందుకు వార్నింగ్ చేస్తామంటే కావలి వాణి వాళ్ళే ప్రభు మనల్ని పెట్టి నేను ఏదో విర్రవీగవాణ్ణి కాదు నేను నేను ఒక సేవకుణ్ణి అంతే నేను ఒక పనివాణ్ణి అంతే ఆయన దాసుని ఆయన సర్వెంట్ని నేను ఆయన నా మాస్టర్ నేనేం చేయాలని నా మాస్టర్ నాకేం చెప్పాడు నేను సిద్ధపరచాలి అంతే అదే నువ్వు టిఫిన్ తయారు చేయంటే టిఫిన్ తయారు చేస్తా ఇంకేమన్నా చేయమంటే ద్వార పాలకుల అక్కడ ఉంటా నేను నీకు ఏ పని ఉపయోగించి ఆ పని అప్పగించాలి ఇప్పుడు నీకు అప్పగించిన పని ఏంటంటే నువ్వు ఆ టవర్ మీద నిలబడి కూర్చో బుర్జు మీద ఎటువంటి ఉపాధనం రాబోతుంది ఈ దేశం మీదకి ఎటువంటి ఉపాధనం రాబోతుంది నీ సిటీ మీదకి ఎటువంటి ఉపద్రం రాబోతుంది నీ ప్రజల మీదకి అది నువ్వు పసిగట్టి గమనించి ప్రజలని అలర్ట్ బూరలు బోరల్బుది అది కావలే అని సేవ జీవిత విధానం లేక దూత విధానం నీ బాధ్యత అది కాబట్టి నువ్వే వీటిని గ్రహించలేకపోతే నువ్వు ఆయన పక్షంగా ఎట్లా నిలబడగలవు క్రైస్తవ జీవితంలో ఉన్న బలమే తెది ఆయన పక్షంగా నిలబడాలంటే వీటన్నిటిని నువ్వు గ్రహించాలా అందుకే చెప్పిండు నోవ కాలంలో ఎట్లా ఉండే అంటే ఆ కాలం ఎట్లా ఉందో నీకు తెలియాలా కదా లోతు కాలంలో ఇట్లా ఉండే ఆ కాలం ఎట్లా ఉందో నీకు తెలియకపోతే ఈ కాలము ఆ కాలం కరెక్ట్గా ఉందా ఒక విషయం మీరు అర్థం చేసుకోండి లోతు కాలంలో కంప్లీట్ లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి మనుషులు అది రోమ్ రాష్ట్ర పత్రికలో పౌలు మన జ్ఞాపకం చేస్తాడు మొదటి అధ్యాయంలో మనుషులు తమ ధర్మాన్ని విడిచి ప్రకృతి ధర్మాన్ని విడిచి జీవించినట్టు చూస్తాం స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ జీవించట్టు మనం చూస్తాం అంటే హోమో సెక్షువాలిటీ గా ఉంది లోతు కాలంలో లోతు దగ్గరకు వచ్చిన దూతలను కూడా మా దగ్గర పంపండి వాళ్ళతో పాటు మేము జీవిస్తామంటారు అంత విచ్చలివిడిగా పాపంలో జీవించిన జీవితం జీవిత కాలం అది లోతు కాలం కాబట్టి మన కాలంలో కూడా ర్యాంప్ గా స్ప్రెడ్ అవుతుంది హోమోసెక్షువాలిటీ మనము హోమోసెక్షువాలిటీని తృణీకరిస్తున్నాం కానీ హోమోసెక్షువల్స్ ని ప్రేమిస్తాం ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి మనుషుల్ని ప్రేమిస్తాం కానీ ఆ స్పిరిట్ ని త్రునీకరిస్తాం దాన్ని వ్యతిరేకిస్తాం అందులో ఉన్న మనుషులని మనము దేవుని పక్షానికి నడిపించాలి ఎందుకంటే అందుకు మనం ప్రేమిస్తాం వాళ్ళని సహిస్తాం భరిస్తాం కానీ అది ఒక స్పిరిట్ అన్న విషయం మీకు అర్థమైనప్పుడు దాన్ని ధృవీకరిస్తాం లోతు కాలంలో ఉండే ర్యాంప్ గా స్ప్రెడ్ అయిపోయింది అది అట్లనేది మన ప్రభు వచ్చే టైంలో కూడా ప్రపంచం స్ప్రెడ్ అయిపోతుంది యూరోప్ అంతా స్ప్రెడ్ అయింది ఆల్రెడీ అది ఒక లైఫ్ స్టైల్ కెనడాలో చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది మనకు తెలుసు మన దేశంలో ఎంతో రాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది లాస్ట్ సెప్టెంబర్ నుంచి అది మనకు చూపించింది సెప్టెంబర్ కి ముందే ప్రభు అది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతుంది అనేసి ఒకసారి నేను మీకు చెప్పాలా టూ థౌజండ్ సిక్స్ అనుకుంటాను టూ థౌజండ్ సిక్స్ లో ఆ రోజు ఆ రోజులలో దేవుడు ఇంకెన్నెన్నో విషయాలు చూపించిండవని నేను చూపిస్తాను ఈరోజు చూపిస్తాను కదా ఈరోజు కూడా చూపిస్తాడు దేవుడు ఆయన ఆయన సన్నిధులను కూర్చొని కనిపెడితే నీకు చూపిస్తాడు దేవుడు అది విధానమైనది కొంతకాలం నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టకుండా ఈ లోకంలో ఎదురుతేట చూపిస్తాడు చూపించాడు ఆ రోజులలో ఎన్నో గంటలు గంటలు నేను ప్రార్థన నాకు అవి చూపించేవాడు హోమో సెక్షువాలిటీ చర్చలనే ఉంటుందని చూపించాడు నేను దాన్ని ప్రకటించిన ప్రకటించినాక చాలా మంది నాకు వ్యతిరేకమైన పాస్టర్లు ఎందుకు వ్యతిరేకమవుతారో మీకు తెలుసు అట్లా జీవించడం వల్ల వ్యతిరేకం కదా తర్వాత నేను చెప్పిన ఇది క్రైస్తవులలోనే ఉంటుంది అంటే నెక్స్ట్ డేనే నాకు చూపించాడు విశాఖపట్నంలో ఇద్దరు క్రైస్తవ స్త్రీలు ఇద్దరు వివాహం చేసుకున్నారు ఇద్దరు స్త్రీలు పోయి వివాహం చేసుకున్నారు టెంపుల్లో క్రిస్టియన్స్ అయ్యండి సో నేను అనేది ఏంటంటే మనకి ఎప్పుడు ప్రభు చూపిస్తుంది ఇది నాన్ క్రిస్టియన్స్కి సంబంధించిన వాక్యం కానే కాదు ఇది బైబుల్ కేవలం క్రైస్తవుల కొరకు రాయబడింది నాన్ క్రిస్టియన్స్ కొరకు కాదు అందుకే మనం ఎప్పుడు నాన్ క్రిస్టియన్స్తో డీల్ చేయం నాన్ క్రిస్టియన్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాము అన్ని భరిస్తాము ఎందుకంటే పాపం వాళ్ళకి ఇవేవి తెలియం కదా కుడి ఎడమని తెలియదు వాళ్ళకి వాళ్ళు ఎంత కఠినంగా నిన్ను శిక్షించినా నిన్ను ద్వేషించినా నిన్ను చంపినా పాపం వాడికి ఏం తెలియదు కదా వాక్యం గురించి వాడు తెలియక చేస్తున్నాడు కదా ఇవన్నీ తెలిసినా మనము ఎట్లా జీవిస్తున్నాం అందుకు ఇవి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఎవర ఫుల్ ఫామ్ బైబుల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ అర్త్ నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు నువ్వు పాటించాల్సిన నియమాలు ఇందులో రాయబడ్డాయి అని చెప్తున్నాడు అంటే ఇది కేవలం క్రైస్తల కొరకు రాయబడింది నాన్ క్రిస్టియన్స్ కొరకు కాదు కాబట్టి నువ్వు వాళ్ళని ఎట్లా జడ్జి చేస్తావు దీంతో చెయ్యొద్దు నేను ఎప్పుడు కూడా చెయ్యను ఏ రోజు కూడా చేయలేదు ఇంతకుముందు కూడా ఎప్పుడు చేయలేదు నాన్ క్రిస్టియన్స్కి సంబంధించిన విషయాలు నేను ఎప్పుడు మాట్లాడాను ఇక్కడ కూడా వాళ్ళు అట్ల చేస్తుంటారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే ఆ నిలని చూసి వ్యసన వాక్యమే ఉంది వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే వాళ్ళ గురించి కుళ్ళు పడదని వాక్యం ఎందుకంటే వాడికి ఇచ్చింది ఎందుకు ఇచ్చిండు రితి ఉపదేశంగా పదమూడు అధ్యాయంలో చూస్తున్నాం నిన్ను టెస్ట్ చేయడానికి వరకు వాళ్ళకి ఇస్తున్నాడు నీ పక్కన ఎందుకు చెప్తాడు తెలుసా నీ పక్కన ఉన్న ఎందుకు ప్రమోషన్ ఇస్తాడు నిన్ను టెస్ట్ చేయడానికి వరకు నువ్వు నిజంగా నేను నేనేం చేస్తాను తెలుసా నేను మీకు చూపించిన ఎన్నిసార్లు నేను ఈ వాక్యం అర్థమైనాక నా పక్కన మనకి ప్రమోషిస్తే ప్రభా నీకు వందా ప్రభావ అది కేవలం నువ్విచ్చే ప్రభా అంట నేను నాకు ఇవ్వలేదని కదా నాకు మస్తు ప్రమోషన్స్ ఇచ్చాను నేను ఏం తీసుకోలేదు అర్థమవుతుంది నేను చెప్పేది మీకు ఎందుకు నేను తీసుకోలేదు ప్రమోషన్స్ అంటే కూడా మీకు తెలుసు కాబట్టి ప్రతి దశలో ఆయన మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు మనము ప్రతి పరీక్షలో పాస్ అవుతానే ఉండాలా శ్రమలు పెట్టేవాడనే శమల గుండా పోనించేవాడన శమల నుంచి విజయం అనుగ్రహించేవాడు కూడా మార్గం చూపించేవాడు కూడా ఆయనే ఉందా వాక్యం గాయలు పెట్టేవాడిని గాయాలని మాన్పవాడినే అనడం లేదా గాయలు ఎందుకు పెట్టాలా ప్రవ్వా ఎందుకు మాన్పాలా ప్రావా అని ప్రశ్నిస్తున్నావు నువ్వు నాకు ఎందుకు ప్రవ్వా ఈ శ్రమలను ప్రశ్నిస్తున్నావా లేదా అంటే నువ్వు ఆయన టెస్టింగ్ కి లోబడతలేవు నాకు నాకు టెస్టింగ్ వద్దు టెస్టింగ్ లేకుండా నాకు సక్సెస్ కావాలంటే కాపీ కొట్టి పాస్ పడమన్నట్టు పరీక్ష లేకుండా నేను పాస్ కావాలంటే అది రాంగ్ అప్రోచ్ కదా దేవునికి విరోధం అది అది సైతాని విధానం కాపీ కొట్టి పాస్ కావడం మనం పాస్ కావాలంటే ఖచ్చితంగా పరీక్ష గుండా పోవాలా ఆ పరీక్ష టఫ్ ఉండొచ్చు వయసు రహిగ ఆత్మలో ఆత్మీయ ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ ప్రతి టెస్ట్లో టఫెస్ట్ టెస్ట్లు వస్తూ ఉంటాయి ప్రతి సేవకునికి కదా ఏలియాకి లేవా ఎంత పవర్ఫుల్ టెస్ట్లు ఆయన అన్నిటి ఒక ఒక దశలో ఆయన ఎస్కేప్ అయిపోయిండు దాసుకున్నాడు కూడా భయపడిపోయిండు ఎస్ఎంబి ఎక్కడ చంపుతుందని మళ్ళీ అంత గొప్ప గొప్ప అద్భుతాలు ఆయన కళ్లారి చూసినాడు ఆయన జీవితంలో ఆయన సేవ జీవితంలో అగ్ని పైనుంచి కింద కుమరించబడము కందకములలో ఉన్న నీళ్ళని ఆవరింపజేయడము ఆ కట్టెల మీద ఉన్న నీళ్ళనితో పాటు అది కాల్ చేసి ఆ కట్టెల మీద బలిపీఠ మీద బలి పశువుని చేసేసింది అంతా పవర్ఫుల్ అగ్ని ఆయన ప్రార్థన చేస్తే దాని తర్వాత భయపడిపోయింది ఒక్క స్త్రీ గురించి భయపడిపోయింది కదా కాబట్టి మనం అందరము టెస్ట్ గుండా పోతనే ఉన్నాము భయం వస్తూ ఉంటుంది నాకు భయం వస్తుంది ఎందుకు రాదు భయం నేను ఇక్కడ నిలబడి మీకు వాకింగ్ చెప్తుంటే నాకు అంతా ధీమా అనుకుంటున్నాను కానీ కాదు ఖచ్చితంగా ఈ శ్రమల గుండా మనం పోతా ఉంటాము శ్రమల గుండలలో ఆయన మనల్ని పర్ఫెక్ట్ చేస్తుంటాడు అయితే నాకు చాలా కాలం ఒక విషయం బయలుపరచబడింది ఏంటంటే ఎందుకు శ్రమలు అంటే ఆయన క్వశ్చన్ చేశారే నేను ఏబు క్వశ్చన్ చేయలే శ్రమల గుండా పోతే నాకు ఎందుకు ప్రభావం ఈ శ్రమలో నుంచి నువ్వు నేను అడుగుతున్నాం ఈరోజు ప్రార్థనలో కానీ యోగు చేయలే ప్రశ్నలు ఆయనే ఇచ్చిండు ఆయన తీసుకున్నాడు కంఫర్ట్స్ ఆయననే ఇచ్చాడు కంఫర్ట్స్ ఆయననే తీసుకున్నాడు ఆస్తులు ఆయన ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు అంత మహిమ ఆయనకే ఎందుకంటే అది ఆయన ఇష్టం అది ఈ లోకం ఆయన ఆధీనంలో నేను సార్వభౌముడు ఆయన హీఈ్ అ సావర్ ఇన్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో సార్వభౌముడు సృష్టికి మూలకరముడు సృష్టిని సృష్టించినవాడు కాబట్టి ఆయన ఇష్టం కదా మనం కేవలము ఆయన చేతిలో సాధనం అంతే పనిముట్లం ఆయన ఇష్టం నేను ఎట్లా వాడుకోవాలంటే అట్లా వాడుకుంటాడు ఘనం కొరకు వాడుకోవాలన్నా గణహీనంగా వాడుకోవాలన్నా మనము ఘనం కొరకు వాడబడలాగా ప్రార్థన చేస్తూ ఉంటాం కొందరు ఘనహీనంగా ఆయన చేతిలో వాడబడుతూ మనం చూసినాం ఏదేశాల్లో ఫరోజ్ జీవితం నెబు కీవితం అట్లా చాలా చూస్తూ ఉంటాం జీవితం ఆయన రాజుల నిలబెట్టి కానీ గణహీనంగా వాళ్ళు ఆయన చేతిలో వాడబడినట్లు మనం చూస్తూ ఉంటాం మనం మనకు ఆయన ఘనత కొరకు వాడబడాలా అటువంటి సేవ జీవితంలో పోలం అన్నాడు మన నడిపిస్తున్న విషయం మనం ఇక్కడ ప్రభు మన నడిపిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఈ నలుగురు దూతలు ఎవరు అన్న విషయాన్ని మనము ఆల్మోస్ట్ త్రీ మంత్స్ నుంచి ధ్యానిస్తున్నాం ఈ ఆరవ బూర కంప్లీట్ కావాలంటే చాలా కష్టం అవుతుంది మనకి ఎందుకంటే చాలా డిఫికల్టీస్ వచ్చినాయి మనకి మనకి అపోజింగ్ మన మన బ్రదర్స్ మధ్యలో నుంచి అపోజింగ్ వచ్చింది చాలా కాలం దాని తర్వాత వాళ్ళ నుంచి రెస్టోర్ కావడానికి చాలా డిఫరెన్స్ చాలా టైం పట్టింది మనకి దాని తర్వాత మనకి అనేకమైన డిఫరెన్స్ అనేకమైన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కానీ ఇది కంప్లీట్ కాలేకపోతుంది ప్రయాసపడుతున్నాం కంప్లీట్ చేయడానికి కొరకు ఈ నలుగురు దూతలు ఎవరు అన్నదే మనం గెలిస్తాం ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి చాలా మటుకు డీటెయిల్స్ మనకు బయలుపరచబడ్డాయి కాబట్టి ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు మరికొన్ని విషయాలు నేను మీకు చూపించేసి ఈరోజు వాక్యాన్ని ముగించుకుంటా నైన్ నైన్ టెన్ నైన్ ఫిఫ్టీన్ ఆ టైం వరకు మీరు ఎవరన్నా ప్రాప్టీ గీసిన అక్కడ వాక్యాన్ని ఆపేస్తాను టూ లేట్ అయితే కూడా మీకు మోటివేషన్ బుక్ ఆల్రెడీ 9.15. ఫిఫ్టీన్ కాబట్టి జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ లా క్లోజ్ చేస్తాను నేను ఈ నలుగురు దూతలకు సంబంధించిన విషయాలు చాలా మంది ధ్యానించినము ఈరోజు మరికొన్ని విషయాలు నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తాను వీళ్ళు ఏ రీతి విషయం ఇక్కడ మనం మీరు ఓల్డ్ రికార్డింగ్స్ చూసుకుంటే ఆ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్ అన్ని ఉన్నాయి ఈ నలుగురు దూతలు ఎవరు అన్నప్పుడు మీరు మతప మతపరమైన మనుషులే అని ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకున్నాము ఎందుకంటే దూతలు కదా సంఘ దూతలు దూత అంటే సంఘానికి సంబంధించిన వాడు అంటే చర్చికి సంబంధించిన వీడు కానీ వీళ్ళు ప్రభుకి అంగీకారంగా ఉన్నారా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలను ఎందుకు బంధింపబడ్డరు వాడు మంచి పని చేస్తే ఎందుకు బంధింపబడతాడు ఎవరు బంధించారు ఇంకొక దూత ఆ దూతకు అధికారం ఇచ్చిన దేవుడు విడిపించడానికి కాబట్టి అంటే మంచి దూత అన్నట్టే కదా విడిపించేవాడు మంచి దూత అలర్ట్ చేసేవాడు మంచి దూత బంధింపబడ్డవాడు మంచి దూతలు కానట్టే కదా ఎందుకు కాదు మీర ఒక దశలో మంచి వాళ్ళని బంధించడేమో ఈ రోజులలో మంచి సేవకులను బంధించడేమో ఈ రోజులలో అట్లా అనుకోవచ్చు కదా అట్లా అనుకుంటే వాళ్ళకి సంబంధించిన డిస్క్రిప్షన్స్ కింద కొన్ని రాయబడ్డాయి మనం వాక్యం ధరించే విధానం ఎట్లా ఒక వర్షానికి ధనించేసి డిసైడ్ చేసుకుంటాం కానీ కాదు అది దాని మీదేం రాబడింది దాని కింద ఏం రాయబడింది తెలుస్తేనే నువ్వు కరెక్ట్ స్టాండింగ్ లో ఉన్న వాళ్ళే కాబట్టి ఇప్పుడు చూడండి వాళ్ళ గురించి సంబంధించిన విషయాలు కొన్ని డీటెయిల్ గా నేను చూపించాను కానీ ఆల్రెడీ రికార్డింగ్స్ లో ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్ గా ఈ రోజు మనకు కొన్ని డిస్క్రిప్షన్ నేను చూపించేసి ముగిస్తాను ఈ నలుగురు దూతలకి ఒక పర్మిషన్ ఇచ్చాడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఈ ఆరవ దూత వాళ్ళని బంది వాళ్ళ వాళ్ళ బంది కట్లను తెంపేసినాక ఈ నలుగురు దూతలకు ఒక పని అప్పగించిండు అది ఎక్కడ ఉందంటే పదిహేనవ వర్షం ఉంది మనుషులలో మూడవ భాగంను సంహరింప అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి అంటే ఒక టైం వరకు వీళ్ళు బంధింపబడ్డరు అదే సంవత్సరమున అదే నెలలో అదే అదే దినమున అదే గంటకు ఆ ఒక్క వర్సే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ మనం ధరించినాం ఆ దినమున ఆ సంవత్సరమున ఆ నల్ ఆ నెలన ఆ దినమున ఆ గంటకు వాళ్ళు వదిలిపెట్టబడి అంటే ఎంతో కాలంగా బంధిపబడింది పైగా వీళ్ళు ఎక్కడ బంధిపబడినప్పుడు యూఫరటిస్ నది మనం ధరించినాం బైబుల్లో రెండు నదులు చాలా ఇంపార్టెంట్ నైలు నది యూఫ్రెటిస్ నది దాని తర్వాత నది కూడా వస్తుంది కదా నదుల గురించి ఎందుకంత స్పిరిచువల్ మీనింగ్స్ ఇచ్చిండి మనం అర్థం చేసుకోవాలా నైలు నది దాని తర్వాత సముద్రాలు నైలు నది దాని ఎర్ర సముద్రము దాని తర్వాత యోరదాను మనం వీటికి అన్ని ఆత్మీయ చిహ్నాలు ఉంటాయి ఎర్ర సముద్రము దాటడము దీనికి సంబంధించింది యోర్ధన్ నది దాటడం దేనికి సంబంధించింది అన్నవి స్పిరిచువల్ మీనింగ్స్ అని మీకు చాలా సమస్యల క్రితం నేర్పించిన ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోతుంది యోర్ధ ఎర్ర సముద్రము దాటడం అనేది రక్షణ అనుభవము బాప్తిజమానికి సంబంధించింది అనేసి పౌరులు హెబిల్ రాష్ట్రపతికలు చూపిస్తాడు వాళ్ళందరూ బాప్తిజమం పొందిరి అని కూడా రాయబడింది ఆ ఎర్ర సముద్రము దాటడం రక్షణ అనుభవం పొంది బాప్సం పొందిన జీవితానికి సాదృశ్యము ఎర్ర సముద్రం దాటం అంటాడు దాని తర్వాత నది దాటడం అనేది పరిశుధాత్మ అభిషేకానికి సాదృశ్యం అంటాడు అంటే ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ కి నువ్వు ఎదగడం అనేది డిస్క్రిప్షన్స్ అక్కడ ఆ అనుభవాల గురించి మనం చూపిస్తుంటాడు దేవుడు అక్కడ అట్లనే ఇక్కడ మనం చూస్తున్నాము నైలు అనేది ఐగుప్తులో ఉన్నది యూఫరటిస్ నది ఎక్కడ ఉంది అంటే బబులోన్ లో ఉండే ఈ రోజు గురించి యూఫ్రెటిస్ నది బబులోన్ ఎందుకు అంత గొప్ప నేషన్ చరిత్రలో అంటే కేవలం యూఫ్రటిస్ నది వలన ఐగుప్తు ఎందుకు గొప్ప దేశం అంటే కేవలం నైలు నది వలన అక్కడ ఉంది బైబుల్లో చూస్తాం నైలు నది దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పొలాలు పంటలు సమృద్ధిగా వాళ్ళకి పండి సస్య శామలంగా ఉండేది వాళ్ళు బహు ధనికులుగా ఉంటారు తిండికి కొదవలేని జీవితం అక్కడ వీళ్ళు ఎక్కడ ఉన్నారు ప్రాంతం నైలు నది దగ్గర ఇష్టాలు అంటే నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ మనుషులు వాళ్ళ స్థావరాలు జీవించ జీవన విధాలు అట్లు ఉంటాయన ఇప్పుడు వర్షాలు పడలేదు అనుకోండి మన ఎకానమీ కొలాబ్స్ అవుతుంది ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటుంది కేవలం ఒక్కటే వర్షం వర్షానికి ఆర్థిక స్థితికి ముడిపడి ఉంది వర్షాలు సరిగా లేకపోతే ఎకానమీ కొలాప్స్ అవుతుంది ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఎవ్వడేం చేయలేదు కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రవ్వా వర్షాలు అనుగ్రహించు ప్రవ్వా ఎందుకు అనుగ్రహించం ప్రార్థిస్తాం నువ్వు అనొచ్చు ఇది కొలాప్స్ అయితే మంచిగా ఉంటుంది వేరే పొలిటికల్ పార్టీ వస్తుంది అనుకోవచ్చు కదా మనం అట్లా అనుకో అది మతస్థులు ఆలోచిస్తారు అట్లా మనం మతంలో లేం మనం సత్య మార్గాన్ని ఎన్నుకున్నాం కాబట్టి మనము అందరూ బాగుండాలా అందరూ అందరికీ ఆహారం ఉండాలా పేదవాళ్ళు కూడా ఆహారం పొందుకోవాలి ప్రతి ఒక్క ఆహారం పొందుకోవాలా ఫస్ట్ పాయింట్ అది ఆహారం పొందుకున్నాకనే కదా వాడికి రక్షణ అనుభవం నువ్వు చెప్పగలవు ఆకలి నుంచి సువార్త చెప్తే వాడు వినాడు పెట్టాలి అందుకే మన ప్రభు కూడా ఆహారం పెట్టినట్టు మనం చూస్తాం ఐదు రొట్టెలు రెండు చేపలు పంచి ఎందుకు పంచి వాడు ఆకలిండి తో వాడు ఇంటికి వెళ్తే తోపు మూర్చిల్లి పడిపోచడేమో అని భయపడి వాడికి ఆహారం పెట్టింది అని అనొచ్చు కదా లేదు నేను వాక్యం చెప్పేసిన వాడు వాక్యం వాడు ముర్చిల్లడ్లే అనేసి విడిచిపెట్టిండా విడిచిపెట్టలేదు శరీర నియమం శరీరానికే ఆత్మ నియమాలు ఆత్మానికే అవి ఆయన క్లియర్ గా మనకి విశదీకరించడం కొరకు అవన్నీ చూపిస్తుండ అద్భుతాలు కాబట్టి ఈ నలుగురు దూతలకు ఒక పని అప్పగించిండు ఏంది ఆ ఒక్క గంటలో ఏం చేయాలనేది ఏం చేయాలా మనుషులలో మూడో భాగంను చంపడానికి వీళ్ళకి అధికారం ఇచ్చిండు అందుకు మరణ కాండ స్టార్ట్ అయింది ప్రపంచంలో అది నేను మీకు చూపిస్తున్నా ఎందుకు మనుషులలో అన్నప్పుడు మీరు ఇంకా బాగా అర్థం చేసుకోలేదు ఏ మనుషులు బ్రదర్ అని ఏ మనుషులని చంపడానికి కొరకు ఈ దూతలకు అధికారం అనుగ్రహించబడింది నేను ఎన్నిసార్లు చెప్పిస్తున్నాను బైబుల్లో చెప్పబడుతున్న వాక్యాలంతా దేవుడు బిళ్ళకు సంబంధించిన వాక్యాలే కాబట్టి మతపరమైన జీవితంలో ఉన్న క్రైస్తవులకు సంబంధించింది ఈ మనుషులు కాబట్టి మతాన్ని ఆశ్రయించి జీవించిన వాళ్ళు సత్యాన్ని త్రుణీకరించిన వాళ్ళు వీళ్ళందరూ లేక సగం సత్యం సగం అబద్ధంలో జీవిస్తున్న మనుషులు వీళ్ళు గొప్ప జనం అందులో నుంచి మూడవ భాగము చంపబడబోతున్నారు అంటే ఇది ఒక మతపరమైన క్రైస్తవ గుంపు వీళ్ళందరూ చంపబడబోతున్నారు అందుకు ప్రపంచమంతటా క్రైస్తవులు హతసాక్షులు అవుతున్నారు మరణిస్తున్నారు ఆ విషయం మనకి ప్రభు ఎప్పుడో చూపించిండు ఇది వాక్యం దాన్ని సపోర్ట్ చేస్తుంది ఈ నలుగురు దూతలు విడవపాడ్డరు అవుందా ఆల్రెడీ చదివిన మనం అంటే వాళ్ళ బంది కాట్లు విడు తెంపబడ్డాయి వాళ్ళు విడుదల పొందినరు ఇప్పుడు మనుషులను చంపడానికి కొరకు వాళ్ళు బయలుదేరే ప్రపంచమంతట ఇది రక్తపాతం ఎక్కడ నెరవే జరవేరుతుంది దేవుని బిడల మధ్యలో జెరవేరుతుంది ప్రమాణం చూపించింది పైగా యూఫ్రటిస్ నది అంటున్నాడు యూఫ్రటిస్ నది అంటే దేనికి సంబంధించింది అది బబులూను స్థానానికి సంబంధించింది బబులును ఎక్కడ ఉంది రోజు బబులును దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మరణకాండ బబులు ఎక్కడ ఉంది లేదు కదా బబులూను చరిత్రలో ఉంటే రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఉండే బబులోన్ అనే దేశం ఈ రోజు లేదు దేశం చాలా మంది అది ఇరాన్ బ్రదర్ అది ఇరాక్ బ్రదర్ అంటారు కానే కాదు అది ఎందుకంటే బైబుల్ ఉంది బబులోను అగాధంలోనికి భూమి పునాదుల్లో అది పా పాతి పెట్టబడింది అని దాన్ని ఎవడు బయటకి తీలేడనది వాక్యం ఈరోజు పాస్టర్స్ చెప్పినంత మాత్రం ఇది అబద్ధం అవుతుంది ఈ వాక్యం ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే బబులోను అది శిథిలం భూమి పునాదుల్లో భూమి అగాధంలోనికి వెళ్లిపోయింది అది దాన్ని ఎవడు బయటికి తీలేడు ఎవడు తిలేడు నేను మీకు చూపించిన కొంతకాలం ఏంటట్ట సద్దాం హుసేన్ దాన్ని తిరిగి బయట ఇచ్చాడు నేను తిరిగి బబులను కడతా అని తీర్మానించుకున్నాడు టక్న పోయిండు కట్టలేడు ఎందుకంటే దాన్ని ఎవడు కట్టడానికి వీల్లేదని వాక్యం ఉంది ఎందుకు కట్టలేడు అంటే ప్రకృతి సహజంగా ఒకప్పుడు దాని పని అయిపోయింది ఇప్పుడు ప్రకృతి సహజంగా ఉండడానికి వీల్లేదు ప్రాణంగా వచ్చినప్పటికీ అది ఆత్మీయంగా మారిపోయింది కాబట్టి బబులోను ఎక్కడ ఉంది అన్నప్పుడు ఈ ప్రపంచం అంతటా బబులోనికి కాబట్టి మీకు బబుల గురించి తెలిస్తేనే ఈ లోకం అంతా బబులోన్ లాగా ఉందని నీకు అర్థమవుతుంది బబులోను అంటే ఏం తెలుసా బబులోన్ అనే పదము బాబేలు నుంచి వచ్చింది బాబేలు అనే పదం నుంచి బయటకు వచ్చింది నిమ్ రోజు గట్ గోపురం కడుతున్నాడు తెలుసా మీకు దాని తర్వాత వాళ్ళ పైకి ఎక్కిరు గోపురం పైకి ఆల్మోస్ట్ ఇంకా ఆకాశం అంతా గోపురం అయితే దేవుడు ఆ గోపురాన్ని కూల్చేసిండు కదా కూల్చినాక మనుషులు అక్కడ నుంచి అంతా వాళ్ళ వాళ్ళ భాషలన్నీ తారుమారు ప్రవ్వే పుట్టించి భాషలు బాగా అర్థం చేసుకోండి లాంగ్వేజెస్ పుట్టించింది మన ప్రవ్వే అక్కడ వాళ్ళ భాషలన్నీ తారుమారైపోయినాయి పైకెకేత వరకు అందరూ ఒకటే భాష ఉంది కిందికి వచ్చి నాకు భాషలు తారుమారైనయి దాని అర్థమే బబులోన్ బాబెల్ బాబెల్ అంటే గలీబిలి బాబెలు అంటే గలీబిలి ఆ లాంగ్వేజెస్ అన్ని తారుమారైపోతే నువ్వు నీ లాంగ్వేజ్ నాకు తెలియదు నువ్వు తమిళ్లో మాట్లాడితే నాకు ఏం అర్థం నేను అతను తమిళలో మాట్లాడుతున్నాను ఇంతవరకు తెలుగులో మాట్లాడున్నాను మీ సడలో తమిళ్లో మాట్లాడితే నా పరిస్థితి ఏంది ఇతను నేను ఇంతవరకు తెలుగులో మాట్లాడుతుంది నేను ఉర్దూలో మాట్లాడితే నీ పరిస్థితి ఏంది గలిబిలి ఒక్కడికొక్కడు ఎవరు భాషల్లో మాట్లాడుతున్న గలిబిలి అక్కడి నుంచి వచ్చింది బాబెలనే పదం బాబెల నుంచి వచ్చిన పదమే బబులోను బబులోను అంటే గలిబిలి అర్థం గందరగోళం అని అర్థం మోర్ ఇంగ్లీష్లో చెప్పాలంటే కన్ఫ్యూజన్ అర్థం మీరు చెప్పండి ఈ కన్ఫ్యూజన్ ఎక్కడుంది మీకు తెలుసు కానీ మీరు ధైర్యంగా చెప్తలేరు మాదే కరెక్ట్ మాదే కరెక్ట్ మాదే కరెక్ట్ అనేది ఎక్కడుంది చెప్పండి మేమే కరెక్ట్ మేమే కరెక్ట్ మేమే కరెక్ట్ అని చెప్పారు ఎక్కడుంది ఇక్కడికి వస్తే కరెక్ట్ ఇక్కడికి కరెక్ట్ అని చెప్పారు ఎక్కడుంది చెప్పండి వాక్యం ఏ లోపల ధైర్యం లేదు నీకు చెప్పడానికి చర్చస్ లో ఉంది కన్ఫ్యూజన్ కాబట్టి మా చర్చ కరెక్ట్ మా బోధే కరెక్ట్ అని పాస్టర్స్ చెప్తాయి ఈరోజు అంత ఈ నేను కాలం కిందట మా మహబూబ్ ప్రాంత మహబూబ్నగర్ ప్రాంతంలో ఒక చర్చిలో ఇన్వైట్ చేస్తే పాస్టర్ మంచి సూట్ గీటేసుకొని టైల్ ఉన్నాడు మంచి ఇంత లావ్ ఉన్నాడు మంచిగా చూడడానికి బాగున్నాడు ఆ పాస్టర్ అల్లుడి కూతురు చనిపోయింది మంచి సింగర్ అమ్మాయి నేను చూడలే అమ్మాయిని అయితే అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి దానికి సంబంధించి ఏదో పిలిచిరు వాక్యం చెప్పడానికి పోయినా నేను చాలా సమాచారాలు మాట చెప్తున్నాను ఆడ పోయినాక అమ్మాయి చనిపోకముందు పాడిన పాటల క్యాసెట్ ఇస్తే నాకు గిఫ్ట్ ఇచ్చారు క్యాసెట్ విన వినమని అది తీసుకొని ఇంట్లో వచ్చిన కానీ నేను ఏం చేయలేకపోయినా దాని విన్నాను ఒకసారి విన్నా కానీ బాధ అనిపించింది ప్రభు ఇంత మంచి పాటలు పాడిన పాపం తీసుకున్నావు అంటే అవును అక్కడ సుతించాలి కదా ప్రభు ఇక్కడ ఎందుకు శృతించాలా ఆయన ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ఈ లోకంలో నువ్వు ప్రేమిస్తున్నావు భక్తులనా భక్తులను ప్రేమిస్తున్నవా చాలా మంది భక్తులను ప్రేమిస్తున్నారు ఈరోజు పాస్తలను ప్రేమిస్తున్నారు చర్చిలను ప్రేమిస్తున్నారు అది విగ్రహారధన మనం ప్రభువుని తప్ప ఎవరిని ప్రేమించాం నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించను మీరు నాకు పాత్రలుగా అన్నాడు మత వార్త పదార్థి ఎలా చూస్తాం కదా విశాల్ కాబట్టి మనము ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ నలుగురు దూతల పని ఏంది వీళ్ళు బాబెల్ సంబంధించిన వాళ్ళు ఈ నలుగురు దూతలు గలిబిలి సృష్టించే వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే వాళ్ళు యూఫ్రటిస్ నది దగ్గర నుంచి బయలుదేరినరు ప్రపంచంలో అంతా అలజడి చేసి గందరగోళం చేసి రక్తపాతం చేసే వాళ్ళు ఎట్లా చంపుతారని ఇక్కడ ఉంది వాక్యం అది మనం అటుపడ వారిని చూసినాం ఎట్లా చంపుతారంటే చూడండి ఇక్కడ వాళ్ళు క్విక్ కాదు అక్కడ నేను వాక్యాన్ని ముగిస్తాను వీళ్ళ గురుగుణాలు లెక్క పదహారో వర్షం గుర్రపు రావతల సైన్యముల లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటుంది అంటే వాళ్ళు గుర్రపు సైన్యంలో వాళ్ళే ఉన్నారు అంటే కేవలం నలుగురు కాదు వాళ్ళు అంటే వాక్యం కిందికి పోయి కొద్ది ఈ నలుగురు ఎంతమంది అనేది చెప్తుంది అది తర్వాత వీళ్ళు ఎట్లా ఉంటారని చెప్తుంది అంటే వీళ్ళు గృహాల లాగా అంటే చిరుగు వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు సైన్యము లెక్కకు మించిన వీళ్ళు కేవలం నలుగురు కాదు ప్రపంచపు నలుమూలల నుంచి బయటకు వస్తున్న వాళ్ళు ఇదంతా యూఫ్రెటిస్ ప్రాంతం ఇదంతా ప్రపంచం అంతా బాబులు గలిబీలికి సంబంధించింది కాబట్టి ఇది బ్రదర్ చెప్పినట్టు ఇది లోపల జరుగుతుంది ఇదంతా బయట కాబట్టి మరియు నాకు కలిగిన దర్శనం మందు ఇలాగూ చూచి ఆ గుర్రములను వాటి మీద కూర్చుండి ఉన్న వారిని ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఈ నలుగురు దూతలు కేవలము ఒక గుంపే కాదు దానికి ముందు వాళ్ళు గుర్రపు సైన్యముల ఉన్నారు అంటే గుర్రములున్నాయి సైన్యములున్నాయి దాని తర్వాత వర్షంలో గుర్రం మీద కూర్చునే వాళ్ళనుంది అంటే ఇక్కడ మూడు గుంపులు మనకు మళ్ళా గుర్రములు గుర్రంల వలే సైన్యములు గుర్రం మీద కూర్చున్న రౌతులు కాబట్టి ఈ నలుగురు దూతలు ఎవరు అంటే గుర్రంల వల్లే ఉన్నారు సైన్యముల వల్లే ఉన్నారు కానీ వాళ్ళు రౌతులు ఇప్పటి వరకు అంటే బిఫోర్ లాస్ట్ వీక్ మనం చూసింది వీళ్ళు రౌతులు అంటే గుర్రాలను నడిపించే వాళ్ళు వీళ్ళు హార్స్ మెన్ అంటారు ఇంగ్లీష్లో వీళ్ళు హార్స్ ఎవరు ఈ నలుగురు కానీ ఉత్తర నలుగురు కాదు వీళ్ళు ఎన్ని కోట్లు ఇరవై కోట్లు అది ఎట్లా లెక్క పెడతాను ఇరవై కోట్లు అంటే పెద్ద గుంపు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి నలుగురు ఈ నలుగురు కేవలం నలుగురు కాదు ఒక పెద్ద గుంపు ప్రపంచమంతటా విస్తరించిన గుంపు వీళ్ళకి ఏం అధికారం ఇచ్చిండు దేవుడు పోయి చంపండి మనుషులని చెప్పండి మీరే దేవుడు ఎందుకు అధికారం ఇస్తాడు మనుషులను చంపడం కొరకు పాపం వచ్చి జీతము మాది అది నెరవేరాలి కదా ఆ వాక్యం నెరవేరాలంటే పాపంలో జీవిస్తున్న మనుషులందరూ చావాల్సిందేనా లేదా అది విధానం అది కాబట్టి ఎవరి ఈ మనుషులు ఉన్నప్పుడు మనం ఎన్ని సార్లు చూసినాము వీళ్ళందరూ సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న సో కాల్డ్ క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు సత్యాన్ని ప్రేమించని వారు వీళ్ళు అబద్ధాన్ని ఆశ్రయించిన వాళ్ళు అబద్ధాన్ని నమ్మిన వాళ్ళు అంత బాగానే ఉంటుంది పాటలు పడడము వర్షిపు అంత బాగానే ఉంటది కానీ వాళ్ళకి సగం సత్యం సగం అబద్ధం వాళ్ళు సంపూర్ణంగా బయలుపడ సిద్ధపడాలి జీవితాలు ఇవన్నీ ఆయన సమర్పించుకొని జీవించని విధానాలు వీళ్ళు అటువంటి ప్రజలందరూ మరణానికి అప్పగింపబడతారని ఇక్కడ ఈ ఈ గుర్రపు రౌతులు వీరిని సవారు చేస్తున్నారు గుర్రాల మీద గురాల మీకు తెలిసి ఏందో చాలా కాలం క్రిందట మనం గణించినాం ఈ రౌతులు వీళ్ళు సవారు చేస్తున్నారు ఆ మనుషుల మీద పడుతున్నారు ఎట్లా చూడండి అది ఒకటే వాక్యాన్ని చూపించేసి వాటి మీద కూర్చున్న వారికి నిప్పు వలే వర్ణము నీల గంధక వర్ణము గల మైమరువులు ఉండే నువ్వు నాలుగు రకాల మైమారులు మైమారులు అంటే బ్రెస్లెట్స్ కవచం వాళ్ళకి ఎవరికి ఆ గురపు రౌతలకు కవచాలు ఉన్నాయంట ఆ గుర్రపు రౌతలకే కదా అక్కడ వాక్యం ఉంది గుర్రాలకు కవచాలు ఉన్నాయంట ఏం కవచాలు నిప్పు వలే ఎరుపు అంటే మంటతో ఎర్రగా మెరుస్తున్నాయి వాళ్ళ కవచాలు వాళ్ళ కవచము ఎర్రగా మెరుస్తుంది దాని తర్వాత నీలవర్ణము దాని తర్వాత గంధక వర్ణము ఇన్ని రంగులున్నాయి అండ్ల మూడు మూడు రంగులు కదా ఎరుపు నీలము గంధక వర్ణము ఆ కలర్స్ కలిసిన బ్రెస్ప్లేట్స్ ఉన్నాయి వాళ్ళకి ఎవరికి వీళ్ళకి వాటి సంబంధించిన వాక్యము అటువై వాళ్ళు మనం చూసినాం ఈ బ్రెస్ప్లేట్స్ దేనికి సంబంధించిన ఈ కలర్స్ దేనికి సంబంధించినవి ఈ కలర్స్ దేనికి సంబంధించినవి అంటే యాచకులు ధరించే ఏ కండువా ఏమంటారు దాన్ని శాల్వంటారు మీరు మీరు శాల్వగా అప్త పెట్లు మెడ మీద ఇట్లా దించేస్తారు కదా రంగులు రంగులు ఉంటాయి సాధారణంగా దేవుని సేవకులు వేసుకుంటే షాల్వాలు ఈ కలర్స్ ఉంటాయి నిప్పు ఎరుపు కలిస్తే ఎట్లుంటుంది నీలము ఎరుపు కలిస్తే ఎట్లుంటుంది నీలము ఎరుపు గంధక వర్ణం అంటే ఎల్లో ఎల్లో బ్లూ రెడ్ కలిస్తే ఎట్లుంటాయి కలర్స్ నేను మీకు చెప్పి నేను చాలా కాలం క్రిందట స్కెచ్ పెన్స్ తెచ్చుకొని మార్కెట్లోకి వెళ్ళి ఒక వైట్ పేపర్ మీద ముందు అంతా రెడ్ పూసేయండి రెడ్ మీద బ్లూ పూసేయండి బ్లూ మీద ఎల్లో పూసేయండి వచ్చిన కలరే వాళ్ళ కలర్ అది నేను చెప్పిన తర్వాత ఈ కలర్స్ అర్థం చేసుకోవాలంటే ప్రతి కలర్ దగ్గర పోయి జేమ్షాంగ్ నెంబర్ క్లిక్ చేస్తే ఎరుపు అంటే దేనికి సంబంధించింది నీలం అంటే దేనికి సంబంధించింది తర్వాత గంధక వర్ణం అంటే దేనికి సంబంధించింది అవన్నీ డిస్క్రిప్షన్స్ మనం చూసినాం చాలా కాలం అంటే వీళ్ళ గుణగణలు అర్థం చేసుకోవడం కొరకు ప్రభు అని చూపించండు నీకు ఈ నలుగురు గుంపులు నలుగురు మతపరమైన మనుషులు వాళ్ళ గుణగణాలు ఎట్లా ఉంటాయి అంటే చదివితే కానీ వాళ్ళ గుణగణాలు అర్థం కావు అని చెప్పడం కొరకు ఇవి రాసి ప్రవచనం తర్వాత నీలో ఈ గుణగణాలు ఉండొద్దు అని చెప్పడం కొరకు నీకు చూపించండి వాక్యం ఈ గుణగణాలు నీలో ఉంటే నువ్వు కూడా ఆ గుంపులో ఉన్నట్టే ఇప్పుడు నాకు అర్థమేనే కాబట్టి ఆ గుంపులో లేను ఎందుకంటే నేను ఆ గుంపులో ఉంటే నాకు కూడా ఆ రంగులు ఒకవేళ ఆ గుంపులో ఉంటే నాకు ఇది తెలియదు ఎందుకో తెలుసా ఆ గుంపులో ఉంటే పంది మురికి కాలంలో ఉంటే అది మురికే అని తెలవదు దానికి మనం కూడా అంతే మనం ఈ గుంపులో ఉన్నాం అనుకో మనకి ఇవి ఎప్పటికీ అర్థంగా మనం బయటకు వచ్చినాం కాబట్టి ఇవి ఇవ్వగలుగుతున్నాం అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటారు సైకాలజీలో నువ్వు అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తే కానీ ఇవి నీకు అర్థం కావు నువ్వు బాక్స్ లోపల ఉంటే కప్ప ఆ బాక్స్లో ఉన్నంత వరకు అదే లోకం అనుకుంటుంది బావిలో బావి బయటకు వస్తేనే కదా ఇంత పెద్ద ప్రపంచం అనుకుంటాం కానీ బయటకు వచ్చిన అది బావి కదా నీకు తెలుస్తుంది బావిలో ఉంటే అదే లోకం అనుకుంటాం ఈ గుంపు కూడా అంతే ఈ గుంపులో ఉంటే నువ్వు ఎప్పటికీ దాన్ని గ్రహించలేవు నువ్వేమనుకుంటావు నేను దేవుని సేవన చేస్తా అనుకుంటున్నాగా నువ్వు మనుషులను చంపుతున్నావు ఎట్లా చంపుతున్నావు ఈ విషయం బాగా తెలుసుకోండి మనుషులను చంపడం అంటే నిజంగా మరణ కాండకు లేక హత్య చేయడమా అది ఫిజికల్ లేయర్ మరణం కానీ మత్తరిసు వార్త ఐదవ అధిని ప్రభు చూపించిండు నీ సహోదరిని ద్వేషిస్తే నువ్వు అప్పుడే చంపినట్టు కాబట్టి గలిబిలి ఎక్కడ ఉంటుందో అక్కడే ద్వేషం ఉంటుంది రైట్ నేను చెప్పిందే కరెక్ట్రా అంటే నీ కోపం మాస్టర్ నీ కోట చెప్పిండు నువ్వు ఎక్కడ చదువుకున్నావు నువ్వు కాపీ కొట్టి పాస్ అయినా నువ్వు నీకేం తెలిసి సత్యమని నువ్వు మీద రివర్స్ మాట్లాడతావు అప్పుడు మనం ఇద్దరం ఒక్కరినొకరు ద్వేషించుకున్నట్టు అంటే నన్ను చంపినట్లు నేను నిన్ను చంపినట్లు ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకుంటే ద్వేషము హత్యతో పోల్చిండు ప్రభు అంటే మన ప్రభు రూల్స్ లాని అంత పర్ఫెక్ట్గా లేపి చూపిస్తున్నాడు నరహత్య చేయకూడని మోసం మీకు చెప్పిండగా నేను నీకు చెప్తున్నా తన సహోదని ద్వేషించేవాడు అతన్ని హత్య చేసిన వాడితో సమానమంటాడు వ్యభిచరించకుడి అని మోచనీకి చెప్పింది కానీ నేను చెప్తున్నా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినవాడు అప్పుడే తనతో వ్యభిచరించినవాడు తను ఆ ఆజ్ఞని సంపూర్తికి తీసుకెళ్లినాడు అంత పర్ఫెక్షన్ గా పర్ఫెక్ట్ లెవెల్ వాక్యాన్ని తీసుకున్న వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు అందుకు మనకు మత ఆయుధ్యం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నీ పొరుగు వాడిని దేశిస్తే ఏం చేస్తావు వానికి ఎట్లానే అన్యాయం చేయాలి వానికి అన్యాయం చేయాలంటే వాళ్ళ దగ్గరికి దోచుకోవాలి వాడిని మోసం చేయాలి వాడి దగ్గర దొంగలించాలి అప్పుడు నీకు అన్ని తక్కిన గుణగణాలన్నీ బయటకు కాబట్టి నాలుగు ఈ నాలుగు దూతల గుంపు గుణానుగణాలు ఇవన్నీ సంబంధించినాయి గొప్ప జనని దోచుకోవాలా వాళ్ళ మీద పడి చంపాలా వాళ్ళని ఎట్లా చంపాలా మన ప్రభుని ఎట్లా చనిపించో అట్లా చంపుతారు స్టెఫెన్ ఎట్లా చనిపండ్రో అట్లా చంపుతారు శిష్యులను ఎట్లా చంపం అట్లా చంపుతారు క్రైస్తవులను అది ఈ ప్రవచనం నెరవేరడం ఇది ఆరంభం ఇది ముగించే టైంకి మనం సిద్ధం చాలా మంది తెలియదు ఇది ఇంకా కాలేదు బ్రదర్ అనుకుంటున్నారు బైబుల్ కాలేజెస్లో కామెంటరీస్లో చెప్తారు ఇంకా స్టార్ట్ కాలేదంటారు కానీ ప్రభు మనకు చెప్పిండు ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మన ప్రభు చెప్పిడు బాప్తిజం యోహాను కాలమున పర్లోక బలవంతుని చేతిలో పట్టబడింది ఈ రోజు వరకు అన్నాడు బాప్తిజం ఇచ్చూహాను కాలము మొదలుకొని ఈ రోజు వరకు పర్లోకరాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది పరవ రచం అంటే క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితము బలవంతుని చేతిలో పట్టబడింది ఆ బలవంతుడు దుష్టుడు దుష్టుని చేతిలో పట్టబడింది ఎప్పుడు బాప్తిజమి కాలం మొదలుకొని ఈరోజు వరకు అనుంది కాబట్టి ఈరోజు అది బలవంతుని చేతిలో పట్టబడింది మళ్ళీ ఎవరు గ్రహించని స్థితిలో ఉన్నారు దాంట్లో ఉంటే నువ్వు గ్రహించలేదు దాంట్లోకి వెళ్ళి బయటకు వస్తాగా నీకు ఇంక చూడలేవు కాబట్టి అళ్ళకి వెళ్ళి బయట చాలా కష్టం చాలా మంది రాలేరు మనం అందరం అటువంటి స్ట్రగులింగ్స్కి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళము ప్రసావ వేదన పడుతూ బయటకు వచ్చిన వాళ్ళం మనం చాలా కష్టం చర్చి సిస్టమ్ నుంచి వెడిగి రావడం ఎందుకంటే అది నిన్ను కట్టేసి పెట్టింది బంధింపబెట్టింది ఈ నలుగురు అట్లా బంధింపబడే వాళ్ళే కానీ వీళ్ళకొక పని అప్పగించబడింది ఏంటి మనుషులలో మూడో భాగంని చంపడానికి కొరకు వీళ్ళు ఎట్టున్నారంట గురువుల వల్ల ఉన్నారు రావుతుల వాళ్ళే ఉన్నారు పరిగెత్తుతున్నారు వీళ్ళు దాని తర్వాత వీళ్ళ గుణగా ఎట్లున్నాయి వాళ్ళ భాగము వాళ్ళ హార్ట్ కండిషన్ వాళ్ళ హార్ట్ కండిషన్ ఎట్లుంది వాళ్ళ హృదయ పరిస్థితి ఏదైతే ఉంది ఆ రంగులతో పోల్చబడింది అంత మోసంతో పోల్చబడింది వాళ్ళ హృదయం అంతా ద్వేషంతో మోసంతో నిండి ఉంది అన్న విషయాన్ని ఆ కలర్స్ అన్ని మనకి జ్ఞాపకం చేసినాయి వాళ్ళు భక్తిగానే కనిపిస్తారు ఆ రంగులు దైవక దైవికమైన రంగులు వైలెట్ యాక్చువల్గా చివరికి అవన్నీ మిక్స్ చేస్తే వచ్చాడు వైలెట్ కలర్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అంటే దైవికమైన రంగు ఈ సృష్టిలో మొట్టమొదటి రంగు వైలెటే వైలెట్ తర్వాత అన్ని రంగులు వచ్చినాయి మీరు యాలజీ ఫిజిక్స్ చదివినప్పుడు ఫిజిక్స్ లో చూపుతాడు ఫిజిక్స్ లో ప్రిజం అనే చాప్టర్ లో మనం చదివినప్పుడు ప్రిజంలో నుంచి ప్రిజంకి ఒక దిక్కు లైట్ వేస్తే ఇంకో దిక్కు రంగులు బయటకు వస్తాయి ఆ రంగుల నుంచి ఫస్ట్ రంగు వచ్చేది వైలెట్ దాని తర్వాత బ్లూ దాని తర్వాత గ్రీన్ దాని తర్వాత ఎల్లో దాని తర్వాత ఆరెంజ్ దాని తర్వాత చివరికి వచ్చేది రెడ్ అవి ఆత్మీయ చిహ్నాలు నేను ఎప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఫస్ట్ వైలెట్ లాస్ట్కి వచ్చేది రెడ్ వయలెట్ అంటే దైవికమైన రంగు ఫస్ట్ రంగు రెడ్ రక్తానికి సాదృశ్యం దేవుడు రక్తాన్ని చింత చిందించడం కొరకు ఈ లోకానికి వచ్చిండు అవి ఆత్మీయ సత్యాలు మనం అంత డీటెయిల్గా వాటిని ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు మనకు అంత డీ కానీ సైంటిఫిక్గా ఎవరైనా ఎవరైనా ఫిజిక్స్ స్టూడెంట్ దగ్గరకు వస్తే మనకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకంటే ఆ యొక్క సింబల్ని తీసుకొని సువార్త ప్రకటించడం కొరకు ప్రభు మనకి అది ముందే సృష్టిలో పెట్టి వాక్యం తెలిసిన వానికి అవి చూపించాం వాక్యం తెలియని వానికి ప్రజల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం కాబట్టి వైలెట్ అనేది ఈ రంగులు కలిపితే వచ్చేది వాళ్ళు ధరించింది వైలెట్ ఏపోదు వైలైట్ సంబంధించింది బ్రెస్ఫేట్ వైలెట్ సంబంధించింది అంటే వాళ్ళు బయటికి దైవికంగా కనిపించే వాళ్ళు కానీ వాళ్ళ హృదయంలో ద్వేషం ఉంది పగ ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఉంది కుళ్ళు ఉంది ధన వ్యామోహము స్పెషల్గా అంటే బయటికి ఒక రీతిగా లోపాలు ఇంకొక రీతి కనిపించే సేవకులు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారు వారి వారి సేవకు వచ్చే వారి సేవ దగ్గరకు వచ్చే మనుషుల మీద పడుతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది వారిని లాక్కుంటారు వాళ్ళ సారాన్ని పీల్చేసుకుంటున్నారు వాళ్ళ ఆస్తులు గుంజేసుకుంటున్నారు వాళ్ళ ధనాలంతా గుంజేసుకొని వాళ్ళ దరిద్రం అవుతున్నారు కింద కూర్చున్నారు వీడు దని కూడా అది సేవ జీవిత విధానం ఈరోజు అది నెరవేరుతుంది రోజు ప్రపంచమంతా వాళ్ళని పీల్చి పీల్చి పిప్పించేసి వాళ్ళని అందరినీ పీనుగల్లాగా పడేస్తారు అందుకే మతేశ్వర పద్నాలు ఇరవై నాలుగు అధ్యాయంలో శిష్యులు అడిగినప్పుడు ప్రభావి ఇవన్నీ ఎప్పుడు తిరుతాయి ప్రభు అంటే ఈ యుగ సమాప్తికి మీరు రాకడకు సూచనలు ఏంది ప్రభు అంటే ఒక్కటి చెప్తారు చివరికి అన్ని చెప్పినాక పీనుగా ఎక్కడ ఉండనో గద్దలు అక్కడ పోగా కాబట్టి ఈ గుర్రాలు గద్దాలతో పోల్చబడ్డాయి మరికొన్ని డిస్క్రిప్షన్స్ రకరకాల పక్షులతో పోల్చబడ్డాయి అదే యశగ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయంలో ఉంది అని మీకు వచ్చేవారని చూపిస్తాను ఈరోజు చూపించాను ఈ నలుగురు దూతలు ఎటువంటి పక్షులతో పోల్చబడినరు అనేది ఏషాగ్రంథము ముప్పై నాలుగో అధ్యయము ఎనిమిది నుంచి పదిహేను వర్షంలో డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఉంది అవన్నీ వింత వింత రకమైన జీవరాశులు అక్కడ రాయబడ్డాయి ఒకటేమో కొంగ మరొకటేమో కొన్ని తెలుగులో రాసుకున్న కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి ఒక పేరు కామ్రాంట్ ఒక పేరు బిటర్న్ ఒకదాని పేరు గుడ్లగూప అవులనుంది ఇంకొక దాని పేరు గద్ద అనుంది ఇంకొక దాని పేరు వైల్డ్ బీస్ మరి ఒక దాని పేరు పొట్టేలు అదే అధ్యయంలో ఉంది పొట్టేలు ఒకటేమో పొట్టేలు అని ఉంది ఇంకో దాని పేరేమో నైట్లలో తిరిగే గ్రద్దతో పోల్చబడింది దాని తర్వాత వల్చర్ అంటే రాబంధువుతో పోల్చబడింది చివరి పక్షి ఈ పక్షుల గురించి ఉంది అక్కడ ఆ కాబట్టి వీళ్ళు వీళ్ళ గుణగణాలన్నీ ఎట్లా ఉంటాయంటే ఈ పక్షులలాగా ఉంటాయని చూపించాడు దేవుడు ఈ నలుగురు దూతలు అట్లా అట్లా మనుషుల మీద పడతారు కాబట్టి మనం వీటి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం చెప్పండి ఏందా మార్గం ఏశ్వరమే మార్గం నేనే మార్గం అన్నాడు కాబట్టి ఇంకా వేరే మార్గమే లేదు ఈ ఈ పక్షుల చేతుల చిక్కబడ్డవాడు ఆయన మార్గంలో లేనివాడు ఎందుకంటే కోడి రెక్కల కోడి తన రెక్కల క్రింద కాపాడుకున్నట్లు తన పిల్లల్ని ఎందాక నేను మిమ్మల్ని కాపాడాలంటాడు మత్తవార్తలేని అంటాడు కదా ఎంతకాలం నేను మిమ్మల్ని కాపాడాల మీరు కోడి పిల్లల కోడి రెక్కల క్రింది వస్తే గద్ద నుంచి కాపాడుతుంది కోడి దాని రెక్కల క్రిందికి వెళ్ళి బయటకు నుంచి కాపాడలేదు కోడి కోడి ఏం చేస్తుంది గద తన్నుకొని పోతుంది కోడి కాబట్టి అటువంటి పక్షులతో పోల్చబడింది ఈ గుంపు ఈ గుంపు చేతికి నువ్వు దొరకద్దు అంటే ఆ గుంపుల సహవాసంలో ఉండద్దు సింపుల్ సొల్యూషన్ ఆ గుంపుల సహవాసంలో ఉండొద్ంటే నీకు ఈ సత్యం అర్థం కావాల నేను ఏ గుంపులో గుర్తు తెలియకపోతే నువ్వు ఆ గుంపులనే ఉండిపోతావు నువ్వు ఏ గుంపులున్నావో తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోకపోతే ఏదో అదే గుంపులో ఉంటావు ఇప్పుడు ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ ఉండిపోతావు లేదంటే ఇంకెక్కడ ఉంటావు అంతే అది చాయిస్ కదా లైఫ్ చాయిస్ కాబట్టి అట్లా తీర్మానించుకోవాలి ఆ పాస్టర్ మహబూబ్ నగర్ చెప్తున్నాడు ఈ చర్చ్ నేను అక్కడ కూర్చుని నన్ను ఇంకా వాక్యం స్టార్ట్ చేయకముందని చెప్తున్నాడు నన్ను చూసి చెప్తుంటా లేక నన్ను నేను వినాలని చెప్తుంటా ఆడియన్స్కి చెప్తున్నాడు దేవుడు నాకు బయలుపరిచిండు ఈ చర్చికి ఎవరు ఈ చర్చిని విడిచిపెట్టకుండా ఎవరు పట్టుకొని ఉంటారో వాళ్ళే ఎత్తబడతారు అని చెప్పిండు వాక్యం నువ్వు నవ్వుతున్నావు అశిస్తూ నవ్వుతుంది నువ్వు కూడా నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు అదే మళ్ళీ మీరు ఎందుకు అవుతున్నారు నాకు తెలియదు బలవంతం చేతిలో పట్టుకోడే ఆయన బలవుతు ఆయన చర్చి ఆయన చర్చికి అట్రాక్ట్ చేసుకుంటున్న మనుషులని అది కమర్షియల్ మోడల్ బిజినెస్ మోడల్ మేనేజ్మెంట్ భాషలో చెప్పాలంటే అది బిజినెస్ మోడల్ చర్చెస్ ని బిజినెస్ మోడల్స్ లాగా తయారు చేస్తున్నారు అది మన ప్రభే చెప్పిండు రెండు వేల నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చేందుకు రూకల మార్పిడి फारे एक्सचे मार्चको चर्चे एक्सचे अमेरिकन डाल इंडियन रूप जर्मन रूबल मारे इंडियन रूप कुबे देश रूबल अक्सचेज अंत निजंग डालचेज का बिजनेस संबंधी इदा बिजनेस संबंधी अंके जयकर प्रभु चूप दर्शन बिजनेस बंधन कौत आ स्त्री ఆ గ్రంథాలు చూస్తాం ప్రవచనం ఒక స్త్రీని బంధించుకొని పోయినారు రెండు కొంగల వంటి స్త్రీలు రెక్కలున్నాయి వాళ్ళకి వాళ్ళు ఆ స్త్రీని ఎత్తుకొని ఎక్కడికి షీనారు ప్రాంతానికి షీనారు ప్రాంతం అంటే కూడా మళ్ళా బబులోనే అది బబులోనికి క్యాపిటల్ సిటీ ఉండే చరిత్రలో కాబట్టి ఈ స్త్రీని వాళ్ళు బంధించుకొని ఆ ఇగురుకుంటా షీనగు ప్రాంతాల్లో తీసుకుపోయి ఆ స్త్రీకి ఒక మంచి స్థావరం కట్టిండ్రంట అంటే దీంట్లో ఇది బంగారు బాతుగుడ్డు బాతు బంగారు బాతు ఏది ఆ స్త్రీ ఆ స్త్రీ బంగారు బాతు ఈ స్త్రీని అక్కడ పోయి మంచి స్థావరం పెడితే రోజు ఒక బంగారు గుడ్డు ఇస్తది కదా కొంచెం కష్టం అట్లా చెప్పడం వాక్యం మీరు చర్చిని హైజాక్ చేసినారు దాని నుంచి బాతు గుడ్లు తీసుకుంటున్నారు అట్లా చెప్పడం కష్టం వాక్యం కానీ ప్రవచనము అది దాని పని అది నిర్వర్తించకుండా పోదు వాక్యం వాక్యం పై నుంచి దాని పని అది ముగించుకొని పోవాల్సిందే ఇక్కడ అది చెప్తుంది అది నీకు చూపిస్తున్నాడు ప్రభు నువ్వే మన స్పెషల్ అని కాదు నువ్వు ఆయన వాక్యాన్ని స్పెషల్గా స్వీకరించినా కాబట్టి నీకు చూపిస్తుండ్రు మనమేమి స్పెషల్ కాదు మనకెందుకు చూపించిండంటే ప్రేమతో వీటిని ఇతరులకు చూపించాలా వాళ్ళని కించపరచడం కొరకు కాదు మనం ఎవరిని కించపరచం కొంచెం కించపరిచేటట్లు నీకు నాకు ఉండొచ్చు వాక్యం కానీ బయటికి పోతేట ఎప్పుడు చెప్పాం మనం ప్రేమ సిద్ధాంతమే ప్రకటిస్తూ ఉంటాం ఎందుకంటే పసపిల్లలు వాళ్ళు శారీరకంగా పెద్దవాళ్ళే కానీ ఆత్మలో పసిపిల్లల వాళ్ళు వాళ్ళు వినలే వృద్ధాప్యంకి ఏవి వినలేదు వాళ్ళు కానీ నీకు నాకు ప్రభు ముందుగానే బయలుపరచింది కాబట్టి మనం కృతజ్ఞత భావంతో వీటిని స్వీకరించాలా వాటిని ప్రేమతో అనేకలోకి ప్రకటించాలా ఎందుకంటే ఇవన్నీ బయలుపరచబడ్డానికి నోరు మూసుకొని ఉంటాను నేను నేను నోరు మూసుకొని ఉన్నాను ఇంత డీటెయిల్డ్గా ఏ బిబ్లికల్ కామెంటరీస్లో లేవు ఇంత డీటెయిల్డ్గా ఏ బైబుల్ కళలో చెప్పినప్పుడు నాకు ఉచితంగా దేవుడు ఇచ్చినప్పుడు నేను ఎందుకు దీన్ని లిబరల్గా అనేకలోకి పంచుకోవద్దు నేను ఎందుకు దాచిపెట్టుకోలే జ్ఞానాన్ని వేస్ట్ అయిపోతుంది అది ఒంటిగా వంటి మృతం మనం స్ప్రెడ్ చేయాలి అనేకలకు చెప్పాలా ప్రేమతో చెప్పాలా ఇది ఎందుకు చెప్తున్నావు ఈ రీతిగా నువ్వు ఈ వాక్యం ప్రకారం జీవించకపోతే నువ్వు బంధింపబడతావు నువ్వు కూడా మరణింపబడతావు కాబట్టి అటువంటి మరణం రుచి చూడదు మనం అందరం మరణించాలా తప్పదు ఒకరోజు అందరం మరణిస్తాం అంతే కదా కాలం ముగించుకున్నాక ఈ లోకం విడిచిపెట్టాలి ఈ లోకంలో పర్పస్ అయిపోయినాక ఎందుకు జీవించాలా రిటైర్ అయినాక కూడా చాలామంది పని చేస్తున్నట్టు పాపం వాళ్ళకి తెలియక ఎందుకంటే వాళ్ళు తీర్మానించుకోవాలి ఎందుకు జీవించాలన్న వాళ్ళు ఎందుకు జీవిస్తారో తెలియదు రిటైర్మెంట్ ఏజ్ మించేసింది గవర్నమెంట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ వరకు జాబ్స్ లేవు యంగ్ పీపుల్కి ఈ దేశంలో తెలుసా మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు నో జాబ్స్ మీరు చూస్తుండలేదా న్యూస్ పేపర్స్ ఏది కూడా మంచిగా ఉంటుంది చెప్తున్నా ఇంకా దిగజారిపోతుంటుంది ఇంకా దిగజారిపోయినాక ఈ లోకపు విధానాలన్నీ డెస్ట్రాయ్ అయిపోయినాక అప్పుడు మన ప్రభు రాజ్యాన్ని స్థిర స్థాపించబడుతుంది అది మనం చూస్తూ ఉంటాం ఈ లోకపు రాజ్యాలన్నీ ఆయన అవ్వాలా ఇవన్నీ కొలాప్స్ కావాలా అంతా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు కానీ అన్ని కొలాబ్స్ అవుతాయి అన్ని ఖచ్చితంగా కొలాబ్స్ అవుతాయి ఎందుకంటే బైబుల్ వాక్యం చెప్తుంది నేను కానీ కాబట్టి ఈ వాక్యాన్ని గ్రహించిన మనము ప్రార్థనా ముందుకు వెళ్దాం ఈ నలుగురు దూతాలతో నాకు ఏ సహవాసం లేదు నాకు తెలుసు ఎవరు కానీ నేను ఎప్పుడు వాళ్ళతో పాటు కానీ నీకు దొరుకుతా ఉంటారు కలుస్తూ ఉంటారు హలో బ్రదర్ ప్రైజ్లో ఉండాలని ఉంటారు నాతో వాళ్ళు నాకు ఓవర్ వాల్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉంటారో తెలుసు ఏ సిటీలో ఉంటారు ఏ పని కూడా తెలుసు ఒక్కొక్కసారి వాళ్ళిద్దరం కలిసి కూడా ప్రార్థన చేస్తాం నాతో పాటు హలలియపాడు వాడుతారు వాళ్ళు కానీ వాళ్ళు ఎవరో నేను చెప్పాను అది నీ ఆత్మకు తెలవాలా పేర్లు కాదు మనకు కావాల్సింది ఇదొక స్థితి ఇదొక వ్యవస్థ ఆ వ్యవస్థ నీకు అర్థమైతే దాని నుంచి నువ్వు దేవుడు నిన్ను ఆయన కొరకు వాడుకుంటాడు నీకేం అవసరమో ఆయనకు తెలిసి అవన్నీ తీరుస్తాడు ఎందుకంటే నువ్వు ఈ సత్యాన్ని గ్రహించి ఆయన పక్షాన్ని నిలబడ్డావు అటువంటి సేవా జీవితంలో ప్రభు నన్ను ప్రార్థిస్తాం లాడ్ జీజస్ మీకు ఎంతో వర్ణాలైనా ప్రభు ఇవన్నీ చూపించినారు మా మీకు ఎంతో స్తోత్రాలు ప్రభు ఆరవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందనే విషయాలు మీరు మా తన మాట్లాడుతున్నారు ఈ లోకం బబులోన్ లాగా తయారైంది దాని నిలయం క్రైస్తవ జీవితం మీరు మా తన మాట్లాడినారు ఈరోజు అవును సత్యం సగం అబద్ధం మాది కరెక్ట్ అని ముప్పై మంది డినామినేషన్స్ తయారైనారు ఈరోజు క్రైస్తవులు థర్టీ థౌజండ్ డినామినేషన్స్ నాది కరెక్ట్ అని కొట్లాడుతున్నారు ప్రభా ద్వేషిస్తున్నారు ఒక్కనొక్కడు టీవీల ముందు వాడి బోధ తప్పు వీడి బోధ తప్ప అని ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ప్రవ్వా కానీ మీరు ఎప్పటికీ అవమానం అందరు మాకు తెలిసినైనా ఎందుకంటే మేము మిమ్మల్ని అవమానం పొందనీయం మా సేవలో మిమ్మల్ని మహిమపరుస్తాం మీ నామాన్ని మేము దూషణ పాలు మేము కాపాడతాం ప్రభావా మీ నామాన్ని మహిమపరుస్తాం ఎంతమంది తిరుణీకరించినా కానీ ఆ నామం కొరకు మేము కొట్లాడతాం పోరాడతాం మా మరణం మా ప్రాణం పోనంతగా ఆ సత్యం కొరకు మేము పోరాడుతున్నాం ప్రవ్వా మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ నలుగురు దూతలని మేము గ్రహించి ప్రేమతో అనేకులకు చూపించాలా వారి సహవాసంలకెళ్ళి మీరు రాకపోతే వారి చేత మీరు మరణం నొందుతారు అని మేము అనేకులని ప్రేమతో సిద్ధపరచాలా ప్రవ్వా కానీ మేము చెప్పే వాక్యం ఎవడు వింటున్నాడు మనిషికి ఆహ్లాదకరమైన వాక్యాలు ఐశ్వర్య బోధ అంటే మనుషులు ఆసక్తి చూపిస్తున్నారు వార్నింగ్ అలర్టింగ్ ఎవరు వింటున్నాడు కానీ ప్రభా ఇవి ఎవరు వినాలనో వాళ్ళే వింటారని మాకు తెలుసు అది మీరు మాకు చూపించినారు ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా అటే ఉండే ప్రభావ కానీ మేము విన్నాం వీటిని మేము ఏ రీతిగా వీటిని అదే రీతిగా ఈ లోకంలో అనేకులు వింటారని మేము విశ్వసిస్తున్నాం ప్రవ్వా అది మీ యొక్క విధానం ప్రభావ మేము నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే అది మీరు మమ్మల్ని పరీక్షిస్తారనైనా ఈ వాక్యము పరీక్షింపబడ్డ వాక్యంనైనా అందుకే మేము స్వీకరించినాం మేము దీన్ని అనుమానిస్తలేం ప్రభా దీని ప్రకారంగా మేము జీవించాలా అనేకులను సిద్ధపరచాలా ప్రభా మీ సన్నిధికి మేము వచ్చినప్పుడు ఆత్మల కోత సమృద్ధిగా తీసుకొని రావాలా ప్రభా అటువంటి బిడ్డలుగా అటువంటి సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని మమ్మల్ని అందరినీ మీరు రాకడవారు మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా సురక్షితంగా మా ఇంటికి చేర్చమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించు చున్నాం తండ్రి ఆమెన్